రికార్డింగ్ ఆన్ అయింది కదా సరేలేదు మనం సరే సరే మనము స్టార్ట్ చేసుకున్నాము మనం మధ్యలో క్యాపిన్ లాగా ప్రారంభిస్తుంది కాబట్టి ఆటో వివపడతారంటే వెజిటేబుల్ మీ పాట వాడతారా సరే రేపు రోజు మీ పాట పాడండి ఎంత కాబట్టి గ్రూప్ లో జాయిన్ అయినా మీ అందరికి మా యొక్క హృదయ గొప్ప వందనాలు కాబట్టి మీ అచ్చునందరికి ఫ్రైజ్ లాడ్ నామంలా దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవునికి కాబట్టి హండ్రెడ్ డేస్ కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎటువంటి సమస్యలు లేకుండా దేవుడు మమ్మల్ని అపచ్ చేయండు కాబట్టి దేవునికి మేము కలుగు గా స్టార్టింగ్ చేసుకున్నాం మొదల కేక ప్రారంభ చేస్తుంది పాట పాడతారు లేరు ప్రేద మన సానియా అదే మన సిస్టర్ ఉంది కదా షౌన్ సిస్టర్ సరే నేనే పాడనేస్తాను రవి ప్ర మీరు పాట పాడండి చూద్దాం ఒక పది కొందా చేస్తుంది అమృత మీకు కొడుకున్న శుభ ఉచిత కొత్తగా దర్శించి మాట్లాడండి రజా కాశ పత్ర ముఖ్యంగా ఈస్బా నే వాళ్ళ మనం వాడుకోండి ఈ స్ప ఏమైతే వినర్శించిపోతుందో వాళ్ళ స్వార్త ప్రకటించలాగా మీరు మాకు సాయం తెచ్చండి వెళ్ళదొచ్చేయండి దేవా ఈ యొక్క గ్రూప్లో ప్రతి ఒక్క వాక్యాలు ఇసుకోవా ఇతరులకు చెప్పాలా దేవా మీరు మాకు సాయాలు తెచ్చేయండి వెళ్ళదొచ్చండి ఎక్కడెక్కడైతే నిశేవస్తు వేసుకోవా ప్రతి ఒక్కరు మీరు తోడుగా ఉండండి వాళ్ళ కాశ దేవా గొప్పదే అని కొందలా చేసినాం కానీ ఈ ఇంతవరకు మాకు విజయం తెచ్చు ఇది కొందలా వేసుకోవా ఇకపోయినా మీరు ఉండండి కాశ ప్రతి వర్షాలు తీర్చండి గొప్పదే కొందనాలు ఇంకేదమైతే రాలేకపోతున్నారు వాళ్ళందరూ చాలా మీరు సాయం చేయండి వచ్చిన పత్రిక ఆశ్రయించండి వాళ్ళ కుటుంబానికి కోసం పత్రాలు తీర్చండి రాజా గొప్పదైన కొందలా చేసిన తండ్రి ప్రారంభల మీద వర్షాలు తీర్చండి విడుదల పత్రిక నేర్చి పచ్చుకొని విడుదల మీద దయచేయమని వేసిన ప్రాసెంత పాట వాడండి అత్యున్నత శివాసలముపై ఆసీనుడా దేవతూతలు ఆరాధించు పరిశుడా ఏసయా నా నిలు వెళ్ళని ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా తాగిల పడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో తాగిల పడి నమస్కారము చేసేదా తాగిల పడిన మము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆశీనుడా దేవదూతము రాధించు పరిశోధుడా ఏవసంతమో నీ దయాతి కలూ నీ మహిమను వివరించు నే ప్రతి వసంతమో ృతి కలల నీ మహిమను వివరించు నే ప్రభువలి ఆరాధించద కృతజ్ఞతాస్లతో కృతజ్ఞతాస్లతో ప్రభువాలింగే ఆరాధించదాపోతజ్ఞతాస్ తులపో అత్యున్నత సింహాసనముపైసీలుడా దేవదూతలు ఆరాధించు పరిశోద్డా మనసారని సన్నిధిలో సాగిల పడిన మారము చేసేదా తాగిలపడిన మారము చేసేదా పరిమణించునే నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపి చుచున్నందున పరిమణించునే నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపి చుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించేదా అర్షాధ్వనులాపు హర్షద్వనులాతూ పరిశుద్ధాత్మలు ఆనందించర్షద్వనులాతూ హర్షద్వనులాతూ అత్యున్నత సింహాసనముపై ఆశీలుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా నిలు వెళ్ళ నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిల పడిన మస్కారము చేసేదా సాగిల పడిన మస్కారము చేసేదా పక్షిరాజువై నీ రెక్కలపై మోసెతివే నీవే నా తండ్రివై రించి పక్షిరాజు వై నీకలపై నీ వేనా తండ్రి వై నా యోగా దేవా మహిమా పరచదీతాలతో దేవా మహిమా పరచేద స్థుతిగీతీత అద్య వ్రతసింహాసనడా దూతలు ఆరాధించు పరిశోధుడా వెళ్ళని నావు నా మన సారని సన్నిధిలో కాగిలపడి నమస్కారము చేసేదా కాగిలపడి నమస్కారము చేసేదా నా మన సారని సన్నిధిలో గిల పడి నమస్కారము చేసేదా కాగిలపడి నమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏ నా నిలు వెళ్ళ సాగిలపడి నమస్కారముగిలపడి నమస్కారం మరొకసారి మీ అందరికి వందనాలు దేవుని కూడా వందనాలు ఎందుకంటే దేవుడి యొక్క అక్క అవకాశం ఇచ్చినందుకు వాక్యం అంది సార్ ప్రైజ్ క్లియర్ గా ఉంది క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికి వందనాలు దేవుడు నగేజను అవకాశం కొరికే ప్రభుకే స్థుతి మహిమ ఘనతలు కలుగును గాక ఈ దినము ఈ నెలాఖరు ఈ సంవత్సరం నాకు ఈ అవకాశం ప్రభువుని ప్రార్థిస్తూ అనే సన్నిధిలో ఈ దినంత కూడా నేను ధ్యానిస్తున్నప్పుడు నాతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు కూడా మాట్లాడాలని ఆ పరశుద్ధాత్మ ఆహ్వానిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు మహాగణవు సర్వశక్తి మంతుడవు సర్వాధికారువైన ఏసయ్య ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ మీరిచ్చిన యొక్క సమయం కొరకు అవకాశం కొరకు ప్రభ నీకు వందనాలు చెల్లిస్తుంది అతడి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని హెచ్చరించండి అతడి మమ్మల్ని ప్రభావ సరిచేయండి నాయన నీకు రాకడ ప్రభావం మమ్మల్ని సిద్ధపరచండి నీకు రాజ్య మమ్మల్ని వాడుకుండా విధానం కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభ నాతో మాట్లాడిన దేవా ప్రభు ప్రభునాథ్ అండి మరి టీంలు అందరితో కూడా మాట్లాడండి మరి ప్రభ ఈ ప్రోగ్రాం ఎంత మంది చూస్తున్నారు వారందరితో కూడా మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరిని ప్రభుత్వం సిద్ధపరచమని వాక్యంలో ప్రభన్నత అండి ముద్రించమని ఎస్తి కలిగిన మమ్మల్ని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను దాన్ని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి పరిశుద్ధుడైన దేవుడు మనకు ఈ సంవత్సరం అంతే కూడా టూ మనకు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కృపలు జ్ఞాపకం చేసుకున్నాడు మనం మార్హులం కాకపోయినా ప్రభు యొక్క హస్తములో మనం బలంగా వాడబడుతున్నాం అది ఆయన ప్రేమ ఆయన కృప ఆయన వాత్సల్యం ఆయన మనకిచ్చిన ధన్యతను వాడుకుంటూ ప్రభును మహిమపరుస్తూ ఆయన యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నాం నేను తీసుకున్న పాఠము అంత్య దినములు దుర్దినములు ఆయన రాకడకు సమీపమైనటువంటి దినములు జఫన్యా పత్రిక జఫన్యా గ్రంథం చూడండి జెఫన్యా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చినంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చినం విధి నిర్ణయము కాకమునిపే యహోవా కోగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మని శిక్షించుటక యహోవా ఉగ్రతను రాకమునిపే కూడి అసెంబ్బల్ కమ్ టుగెదర్ దాత్ ఆఫ్ దాడ్ ఇస్ ఆయన ఉగ్రత రాక మునిపి అంత్యకాలంలో దుర్దిను లో మనం ఉంటున్నామని మనందరికీ తెలుసు మనం అనుదిన్న వాక్యంలో ప్రభు ఆ యొక్క అంత్యకాలంలో గురించి ఎంతోగానో మాట్లాడుతున్నాడు ఎందుకంటే రాకడ సమయం అని రాకడ గుర్తులు నెరవేరుతున్నాయని చెప్పి మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు ప్రతి ప్రోగ్రాంలో ప్రతి ఆ మన ఆరాధనలు దేవుడి కార్యంలో అద్భుతంలో ఆశ్చర్యంలో అని చెప్పుకుంటున్నామే కానీ ఆయన కోపాగ్నికి ఎంత మంది బలైపోతున్నారు అంటే మనకు చాలా విచారాగారంగా ఉంటుంది ఎందుకంట ఆయన నేర్పించిన పాఠాలను మూల పాఠాలను పక్కన పడేసి దేవుడి యొక్క ఆశ్చర్య క్రియలను ధ్యానించటానికి మనస్కరించక ఆయన రాకడను మీరు ఎదుర్కోవాలి సిద్ధపడండి అని ఎంతమంది భక్తుల చేత మాట్లాడుతున్నా కూడా మనము ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా మీదట కూడా ఇలాగే ఉంటుంది కదండి ఇలాగే ఉంటుంది కాలం నెమ్మదిగానే ఉంది సమాధానం గానే సమాధానం లేని సమయంలో సమాధానము సమాధానముని ప్రకటించు వారు ఉన్నారంట అలాంటి సమయంలో మనం ఉంటున్నప్పుడు దేవుడి కార్యాలను ధ్యానిస్తున్నప్పుడు మరి ఒకసారి దేవుడు మనల్ని సంవత్సరం అంతంలో గుర్తు చేసుకుని జ్ఞాపకం చేస్తున్నమాట ఇది విధి నిర్ణయం కాకమునిపే ఎందుకంట ఆయన రాకడ దినము నిర్ణయించే ఆయన మాత్రమే ఆయన మాత్రమే ఆ రాకడ దినమును నిర్ణయిస్తాడు కాబట్టి ఆ దినం రాక ఆ కార్యములు జరగక మునిపే ఆ అగ్ని ఆ అగ్ని ఇది పాత కాలంలో పాత నిబంధనలు ఇస్రాయేలీలను గురించి ఈ రోజైతే నూతన ఇస్రాయేలీలు ఏసునందు మనం ఇస్రాయేలీలుగా మారబడ్డాం సో మన గురించి కూడా ఏంటన్నమాట విధి నిర్ణయం కాక మునిపే కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మను శిక్షించుటక యహోవా ఉగృత దినము రాకమునిపే కూడిరండి కూడిరండి కదా ప్రతి ఒక్కరు పిలుస్తున్నాడు దేవుడు రాకడకు రాకడ దినములు సూచన అన్ని జరిగిపోతున్నాయి ప్రభు యొక్క కార్యములని ఆశ్చర్య కార్యములని మనం ఎంతగానో ఆలకిస్తున్నామో మనం చదువుతున్నామో చూస్తున్నామో గ్రహిస్తున్నాము కానీ మన మన సిద్ధపాటు ఇంకా పూర్తి కాలేదు సిద్ధపాటు ఇంకా పూర్తి కాలేదు కారణం ఏంటంట మనకు ప్రసంగి తన గ్రంథంలో ఒక మాట చెప్తాడు ఏంట మాట ప్రసంగి ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో చూడటమాట ప్రసంగి ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవుట దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రమంగా కలగకోట చూచి మనుష్యులు భయమును విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయించున్నారు ఇంకా తప్పు చేస్తున్నారు ఇంకా అలక్ష్యం చేస్తున్నారు దేవుడి మాటని దేవుడి యొక్క ఆజ్ఞని ఆయన రెండు మార్లు మూడు మార్లు జ్ఞాపం చేసినా కూడా దాన్ని పక్కన పెట్టేసి ఆ నిర్లక్ష్య స్వభావాన్ని వారు చూపిస్తున్నారు దుష్క్రియలు చేస్తూనే ఉన్నారు ప్రభు యొక్క మహిమకు వారు అర్హత పోగొట్టుకుంటున్నారు ఆయన సన్నిధికి రావడానికి సిద్ధపడిన మనసు లేదు వారికి ఎందుకంటే తప్పు చేస్తున్న శిక్ష వెంటనే రావటం లేదు కదా అదండి అది ప్రసంగి మనకు చెప్తున్న మాట అదేవిధంగా కీర్తనల గ్రంథంలో రెండవ మాట కీర్తనల గ్రంథము ఆ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన తొంభై అధ్యాయము తొమ్మిదవ వచ్చినాం ఇక్కడ ఏం చెప్తున్నాడు భూమికి తీర్పు తీర్చిటక్క నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చిటకాయి న్యాయమును బట్టి జనమునకు తీర్పు తీర్చిటక్కయి మూడు రకముల తీర్పులు బట్టాయి ఇక్కడ మనకు దావిడి భక్తుడు తన గ్రంథంలో తన కీర్తనలో చూపిస్తున్నాడు మనం ఏంటంటే భూమికి మొత్తం తీర్పు రాబోతుంది ఇదివరకు ఒకసారి జల ప్రళయం నోవాహ టైంలో మనకు చూసిన తీర్పు జరిగింది ఒక నోవాహ కుటుంబం తప్ప అదండి ఎనిమిది మంది తప్ప భూమి మొత్తము నీటిలో కొట్టుకుపోయింది మళ్ళా కొత్త జీవితం కొత్త ప్రపంచం కొత్త కుటుంబం దాంట్లో నుంచి ఆయనకు ఇష్టమైన జనాంగముగా బయలుదేరిన వ్యక్తులు అపాతది పాతది గతించిపోయింది కొత్త కుటుంబం నోవాహం నుంచి మొదలైంది మళ్ళీ అక్కడ మనం ఏం చూస్తున్నామంట తిరిగి మళ్ళా జనులు వారి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అందుకనే భూమికి తీర్పు తీర్చిటక ఈసారి భూమికి మొత్తం భూమికి తీర్పు తీర్చిటకాయి తర్వాత నీతిని బట్టి లోకమునకు నీతి అంటే యేసుప్రభు యేసు ప్రభు ద్వారా రక్షించబడిన వారిని కాక రక్షణ లేని వారిని ఆయనని విసర్జించిన వారిని ఆయనని వ్యతిరేకించిన వారిని ఆయనని వద్దనుకున్న వారికి లోకమునకు తీర్పు తీర్చిటకాయి మూడవది ఏంటంట న్యాయమును బట్టి అంటే ధర్మశాస్త్రము కలిగిన వారిని ధర్మశాస్త్రము ఎరు అని వారిని అందరినీ కలిపి న్యాయముగా జరి తీర్పు తీర్చిటకాయి దేవుడు తన మహిమలో రానున్నాడు ఎందుకంటే అదే ఆయన పని ఇప్పుడు జడ్జిమెంట్ టైం కదా రెండవ రాకడంటేనే జడ్జిమెంట్ ఆయన ఈ కార్యం జరిగించడానికి కారణం ఏంటంట మనిషి యొక్క స్వభావము విపరీత ద్రో వెళ్ళటమే పరిశుద్ధులుగా ఉన్నారు ప్రభు సేవలో కొనసాగుతున్నారు ప్రతి రక్షించబడుతున్నారు దేవుడి యొక్క వాక్యం ఎరుగుతున్నారు కానీ కానీ కొన్ని సందర్భాలలో వారు కొన్ని విషయాలను తప్పిపోతున్నారు ఏ విషయంలో తప్పిపోతున్నారు అనేది వ్యక్తిగతంగా ఎవరికి వారికి తెలుసు ఎందుకంటే వాక్యంలో ధ్యానంలో వాళ్ళు బాగా నానబడి దాంట్లో వాళ్ళు విషయం ను సంపాదించుకున్నారు కానీ కార్యములు ఏం చేస్తున్నాయంట వారి వారిని ప్రతిబింబిస్తున్నాయి వారు ఏం తప్పు చేస్తుండో వారి కార్యములు ప్రతిబింబిస్తున్నాయంట కాబట్టే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంట తీర్పు దినమో నిర్ణయ కాలము రానే విధి నిర్ణయించక మునిపే ప్రభు ఆ దినమును సిద్ధం చేస్తున్నాడు ఆ దినము రాక మునిపే కూడి రండి మరి పది కూడి రావాలి అంట ఆయన సన్నిధికి అయినా పాద సన్నిధికి పరిశుద్ధతతో కూడిన జీవితాలతో ఆయన సన్నిధికి రావాలి ఈ సంవత్సరం అంతట్లో దేవుడు మనల్ని కాపాడిండు అన్ని విషయాల్లో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మనం సరిచేసుకుంటున్నాం జీవితాలలో మనం ఎన్నో మేలులు పొందుకుంటున్నాం ఆశ్చర్యకరంగా మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు హెచ్చిస్తున్నాడు అయినా కూడా ఇది ఒక టీంకి ఒక ఒక ప్రాంతానికి కాదు ఇది ప్రపంచం ప్రతి ఒక్కరూ రావాలి ప్రభు సన్నిధి తెలుసుకోవాలి ప్రభు యొక్క జ్ఞానం సంపాదించాలి ఎందుకంట దేవుడు యొక్క కార్యములను అలక్ష్యం చేస్తున్న వారిని చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో దుఃఖిస్తున్నాడు దినములు చెడ్డవి అని ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా కూడా ఆ చెడ్డ దినాలతో మనం కాంప్రమైజ్ అయిపోయి జీవిస్తున్నామే ప్రభువు యొక్క పాటలను నిరర్ధకం చేస్తున్నామా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించలేకపోతున్నాము సంవత్సరాలు గడుస్తున్నా కూడా మనుషులలో మార్పులు జరగటం లేదు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో దుఃఖపడుతున్నాడు ఎంతగానో ఎఫ్ఎస్ పత్రికలో మనం చూస్తాం ఈ మాట నాలుగు అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో వచనాలలో ఎఫసి గ్రంథము ఎఫసి పత్రిక నాలుగు అధ్యాయము ముప్పై వచనాలలో చూడండి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు విమోచన దినం కొరకు ముద్రించబడ్డాము మరి ఈ మధ్యలో మనం తప్పిపోతే ఆ రాకడ దినంలో మనము ఆయన సన్నిధిలో కనబడలేము ఎందుకంట ఆయన పరిశుధుడు కనుక ఆయన మనలో ఉన్నటువంటి ఆ యొక్క ముద్రను వెతుకుతున్నాడు విమోచన దినం కొరకు మీరు ముద్రించబడ్డారు మీరు ముద్రించబడ్డారు ఆ సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును విసర్జించుడి ఇప్పుడు మనం అంటాం కదా రాకడకు మే సారీ రాకడకు మేము సిద్ధపడుతున్నాం మేము సిద్ధపడి ఉన్నాం ఎందుకంట ఆయన మేము ఎరిగి ఉన్నాం అని చాలా గట్టిగా వాదిస్తున్నాం కదా కానీ ఏ విషయము తప్పిపోతున్నాము అవి వీటిని విసర్జించండి అని చెప్తున్నాడు ఇక్కడ మనకు భక్తుడు ఎఫ్ఎస్సీ సంఘానికి రాస్తున్నప్పుడు ఈ మాట చెప్తున్నాడు మీరు విద్ ఉన్నారు విమోచన దినం కొరకు ముద్రించబడి ఉన్నారు మీరు తీర్పుకు కాదు మీరు నరకానికి కాదు మీరు విమోచన కొరకై ముద్రించబడ్డారు కాబట్టి మీలో ఏముండకూడదంట సమస్తమైన ద్వేషం ప్రతి వారము మనం వింటున్న మాటలు ఎక్కువ ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును ఏ చిన్న దుష్టత్వం మనలో విసర్జించండి ఎందుకంట ఆ దినమును తక్కువ చేయబడని ఎడల అనే దినము రాకడ దినములు తక్కువ చేయబడని ఎడల ఏ శరీరియు తప్పించుకున్నాడు ఏ శరీరియు తప్పించుకున్నాడు కాబే మన జాగ్రత్తలు మనం ఉండాలి సేవకులుగా విశ్వాసులుగా క్రైస్తవులుగా ప్రభు సన్నిధిలో మనము ఎదుగుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి భక్తుడు మనకు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సంవత్సరాంతంలో మనం ప్రభు యొక్క కార్యం ధ్యానిస్తున్నప్పుడు ఇంకా చిన్న చిన్న లోపాలు ఎక్కడున్నా కూడా సరిచేసుకోటానికి ప్రయత్నం చేద్దాం కారణం ఏంటంట మన లక్ష్యము ప్రభు ేసు క్రీస్తు స్వారూప్యంలోనికి మారటమే అల్టిమేట్ గా మన గోల్ ఏంటి అంట ఆయన స్వారూప్యంలోనికి మారటం మాత్రమే అందుకనే మనం లక్ష్యాన్ని చేరుకునే వరకు ఎలా ఉండాలంట దుక్పి నీటి వాగుల ఆశించుచున్నట్లు ఆ లక్ష్యం చేరుకోవాలంటే మనలో ఒక తృష్ణ ఉండాలంట ఏంట తృష్ణ దుక్పి నీటి వాగుల కొరకు ఆశ దేవునితో మన సంబంధం పరిశుద్ధాత్మ దేవునితో మన సంబంధం ఎలా ఉండాలంట అది పెంపొందాలి దాహము నేని పట్ల కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవునితో మన సంబంధంని పెంచుకునే రీతిగా ఉండాల ఎందుకంట పాపంతో పాపంతో మనం సంబంధం పెట్టుకుంటే దేవుడితో మనము విడిపోయిన వారమే పాపంతో సంబంధం కలిగి ఉంటే దైవత్వం మనలో ఉండదు దేవుడితో మన సంబంధం కొనసాగదు దేవు దైవిక అశాంతి పాపంతో మనం కనెక్షన్ పెట్టుకుంటే దైవిక అశాంతి కలుగుతుందంట అంటే మన మైండ్ మన హార్ట్ రెస్ట్లెస్ ఉంటుందంట ఏదో కోల్పోతున్నాము ఏదో తక్కువైంది మన హృదయంలో మన జీవితాలలో మన కుటుంబంలో మన సమాజంలో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ అండ్ మై ఫ్యామిలీ ఆర్ మై సొసైటీ అని ఆ చిన్న రెస్ట్లెస్నెస్ అనేది మనల్ని కూర్చొనివ్వదంట మనల్ని ఎంతగానో బాధిస్తుంది అనమాట కాబట్టి అంత్య దినములలో రాకడ సమీపంగా ఉన్నది అని ప్రతి ఒక్కరు హెచ్చరిస్తున్న సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవటానికి భక్తులైన పావులు తిమోతి ద్వారా కూడా మనకు మరొక మాట జ్ఞాపనం చేస్తుండదు తర్వాత చెప్తాను తిమోతి ఆ అధ్యాయము పదిహేనవ వచనం చూడండి తిమోతి నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం పదిహేను పదహారు తిమోతి నాలుగు పదిహేను పదహారు అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి మాట నాలుగు అధ్యాయము పదిహేను పదహారు పదకొండు నుంచి చదువుతాను నేను ఒకసారి మీరు గమనించండి మీ బైబిల్స్ లో ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించము ఈ సంగతులు పౌలుతోని పౌలు భక్తుడు తిమోతితో అనే శిష్యుడైనా ప్రియకుమారుడైన తిమోతితో చెప్తున్న మాట ఇది మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు నుంచి చదువుతాను నేను ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము ఏంట సంగతులంట యవనమును బట్టి ఎవడును నేను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము కొన్ని హెచ్చరికలు తిమోతికి భక్తుడైన పౌరు హెచ్చరికలు ఇస్తున్నాడు జాగ్రత్తగా ఉండాల బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ యూత్ఫుల్నెస్ ఎవరి కాలంను బట్టి జాగ్రత్తగా ఉండాలంట అలాగే మాటలో ప్రవర్తనలో భక్తిలో జాగరూకుల ఉండము ఎందుకంటున్నాడు చూడండి విశ్వాసంలోనూ పవిత్రతలోను విశ్వాసాలకు మాదిరిగా ఉండము నేను నేను వచ్చే వరకు చదువుట ఎందునూ హెచ్చరించట ఎందును ఉండుము జాగ్రత్తగా ఉండు మనం మాట్లాడుతున్నప్పుడు చదువుతున్నప్పుడు హెచ్చరిస్తున్నప్పుడు బోధిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఎందుకంటే మనుషులు మనల్ని గమనిస్తున్నారు మనుషులు మనల్ని గమనిస్తున్నారు మన వాక్య రీతిగా ఉన్నామా బోధించిన రీతిగా ఉన్నామా మన ప్రవర్తన ఏ విధంగా ఉంది ఎందుకంట మనుషులే మనల్ని విమర్శిస్తారనమాట న్యాయ విమర్శలో దేవుడు విమర్శకు ముందే మనుషులు మనల్ని విమర్శిస్తున్నారు ఈ భూమి మీద కాబట్టి బోధన ఎందుకు జాగ్రత్తగా ఉండు అని చెప్పి భక్తుడు తిమ్మోతికి ఎందుకంటే తిమ్మోతి చేసిన ఎక్స్ట్రాడినరీ సేవ మినిస్ట్రీ చాలా గొప్పది అదండి పౌలు భక్తులకు ఉన్నటువంటి జ్ఞానమును తిమోతి పొందుకున్నాడు అంతగానే ఆ యొక్క సేవలో ఆయన చాలా గొప్పగా వాడబడుతున్నాడు ఆ సంఘంలో కాబట్టి ఆయనకు రాస్తున్నాడు మొదటి పత్రిక త రెండవ పత్రిక కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు చూడండి అన్నమాట పదిహేనవ వచనంలో పదిహేనవ వచనంలో పదమూడు కూడా చదువుతాను నేను నేను వచ్చే వరకు చదువుట ఎందును హెచ్చరించట ఎందును బోధించట ఎందునూ జాగ్రత్తగా ఉండము పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలమును నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము ఇప్పుడు మనం సేవకులుగా మనం ఏం మనకిచ్చిన వరం గాడ్స్ గిఫ్ట్స్ అంటే ద టాలెంట్స్ అలక్ష్యం చేయకండి సంవత్సరం అయిపోయింది ఇంకా కొత్త సంవత్సరం రాబోతుంది ఈ సంవత్సరంతో ఇప్పటికే అయిపోయింది మన భక్తి నెక్స్ట్ మన కొత్త జీవితము కొత్త సంవత్సరము కొత్త మనం ఏమంటాం కొత్త ఉడంబడికలు చేసుకుంటాం దేవుడి కొత్త ఉడంబడికలు చేసుకుంటాం ఈ సంవత్సరంతో అయిపోయింది ప్రభావం చెప్పినట్టుగానే నేను చేసుకున్నాను నెక్స్ట్ న్యూ న్యూ డాక్టర్స్ న్యూ ప్రిన్సిపుల్స్ న్యూ కన్విక్షన్స్ కానీ ఆయన ఏమంటున్నాడు వరమును అలక్ష్యం చేయము నీ అభివృద్ధి పదహార వచనం చూద్దాం నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడిన నిమిత్తము వీటిని మనస్కరించము వీటి అందే సాధనము సాధకము చేయము నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండము వీటిలో ఉండుము నీవిలావు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుండు రక్షించూటిఫుల్ ఇన్స్ట్రక్షన్ దండి తిమోతికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయంట నువ్వు చెప్తున్న బోధ నీ ప్రవర్తన నీ తీరు నీ వాక్చాతుర్యము నీ వాగ్దానములు నీకు ఇచ్చినటువంటి అత్తలాంతు వీటిని అలక్ష్యం చేయక ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నావు అదే విధంగా అదేవిధంగా వీటన్నిటినీ చేయటం ద్వారా నిలకడగా ఉండును నీవిలాగు చేసి నిన్నును నీ బోధను నిన్నును నీ బోధను విన్నవారిని రక్షించు పొందువు మనం బోధ చేసినాము మనము వాక్యం పంచుకున్నాము వాక్యం ద్వారా జన్మములకు చేరుకున్నాము అంత మాత్రం అయిపోదు కదా వారు రక్షించబడాలా వారు కూడా రక్షించబడాలా మనము రక్షించబడాలా ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఏంటి అంతము వరకు సహించి వాడే రక్షించబడను ఇప్పుడు మనం రక్షణ మార్గంలో నడుస్తున్నాం మనము రక్షణ మార్గంలో నడుస్తున్నాం ఇంకా అంత వరకు సహించాలి ఎందుకంటే ఇంకా చాలా సహించాల్సి ఉంది మనము ఎందుకంటూర్దినములు ఇవి దుర్దినములు చెడ్డ దినములు అంటాం కదా చెడ్డ దినములు ఇంకా మనకు కళ్ళ ముందర కనిపిస్తూనే ఉన్నాయి కొన్ని జరిగిపోతున్నాయి ఆ ప్రాసెస్ లో మనము అంత వరకు సహించగలగాలి అంటే అది ఆయన కృప మాత్రమే సారి మన స్వంతగా మన చేతులతో ఏది చేసుకోలేమంట ఏది చేసుకోలేమంట అదే విధంగా దేవుడు మరొక మాటతో మనల్ని హెచ్చరిస్తున్నాడు చూడండి ప్రసంగి పన్నెండులో ప్రసంగి పన్నెండు మనం ఎప్పుడు చదువుకున్న మాట ప్రసంగి పన్నెండు ఒకటో మచ్చనం చూడండి దుర్దినం రాకముందే నీ సృష్టికర్తను స్మరించుకోనము వృద్ధాప్యము చేతకాని వయస్సు సమయంలో రాకముందే వృద్ధాప్యము చేతకాని సమయం ప్రతి మనిషికి దేవుడు ఒక సమయం ఇస్తున్నాడు ఆ సమయం నువ్వు సద్వినియోగపరచుకోవాలి దుర్దినంలో రాకమునిపే అసలు దుర్దినంలో చేసినాయి చదండి ప్రపంచంలో విపరీత పోపటలకు వెళ్ళిపోతుంది మనము ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ప్రపంచం ప్రస్తుతం నడుస్తుంది దేవుడి యొక్క కార్యంలో ఎంత ఆశ్చర్యకరములో మనుషుల యొక్క ప్రవర్తన కూడా అంత వింతగా మారిపోతుంది పూర్తి వ్యతిరేకత భూమి అంతటా జరుగుతోంది పూర్తి వ్యతిరేకత ఏది వద్దన్నాడో దేవుడు అవే జరిగిస్తున్నాడు మనుషుల పంతం కొద్దీ ఎందుకంటైతి లేక దైవ భీతి లేక కాబట్టి మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఆ రెండవ రాకడ సమయం రాబోతుంది అదండి ఆల్రెడీ రెండు వేల మనకు వచ్చిన వాగ్దానం ఆ ప్రవచనం ఏంటి ఆయన తలుపునొద్దనే ఉన్నాడు తలుపునొద్దనే ఉన్నాడు ఎంత టైం పట్టుదంటే ఆయన సమయం అది ఆయన సమయము ఎందుకంటా దేవుడి కార్యములను చూడండి ఇంకోసారి దేవుడి యొక్క కార్యములను ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు జఫన్యా పత్రికలోనే ఆ గ్రంథం దే జన్యా మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నా కొరకు కనిపెట్టుడి నేను లేచి ఏరపట్టుకొని దినము కొరకు కనిపెట్టు కనిపెట్టి ఉండు నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటి వారి మీద కుమరించుటకై అన్యజనులను పోగు చేయుటకు గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని నేను నిశ్చయించుకోండి దేవుడు హెచ్చరికలు ఇస్తూనే ఉన్నాడు కదా ప్రతి కాలంలో ప్రతి ప్రవక్తల టైంలో కూడా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాడు అది ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది ఎందుకంటే అలా రాకడ వరకు కూడా ఈ ప్రవచనాలు జరుగుతూనే ఉంటాయి జరిగిపోయిన ప్రవచనాలు మళ్ళీ తిరిగి వృత్తగా వస్తున్న ప్రవచనాలు తమకూర్చున్న అనిలందని ఎందుకంటే దేవుడిని ఎరుగని వారిని ఒక గుంపుగా చేయబోతున్నాడు ఎందుకంటే న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తెచ్చే సమయం వచ్చింది కాబట్టి గొర్రెలను మేకలను వేరుచేసే సమయం వచ్చింది కాబట్టి ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపం చేయండి వారికి వారిని సమకూర్చండి రాకడా సమీపిస్తుంది సమకూర్చండి అంటున్నాడు ఉగ్రత రాబోతుంది అగ్ని కురవబోతుంది సమకూర్చండి అంటున్నాడు కూడుకొని రండి మీరందరూ సమకూరండి ఆయన మాటలు వినటకే ఈ మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎంత ప్రేమ గల దేవుడు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి ఎహెచ్కేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం హెచ్కేల గ్రంథము పద్దెనిమిది వచ్చిన మనుషులందరూ పద్దెనిమిదో అధ్యాయము నా ఆ మూ నాలుగో వచ్చిన పద్దెనిమిదో మనుషులందరూ నా వశంలో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరు నా వశంలో ఉన్నారు పాపము చేయవాడు ఎవడో వాడే మరణం నందును పాపము చేయవాడు ఎవడో వాడే మరణం నందును కాదు కాకపోతే అందరూ పాపం చేసి దేవుడు అనుగురించే మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి మనకు నోతన నిబంధన స్టేట్మెంట్ యశ్వభు చెప్పి అనమాట అందరు పాపం చేసి నోహ దినములు కూడా లేట అన్నాడు భూమి అన్నంతటా పాపము విస్తరించింది నీతిమంతులు ఒక్కడూ లేడు నీతిమంతులు ఒక్కనూ లేడు మరి అంత మంది ఆ అంత మంది ఐగుప్తీలు అందరూ ఆ కాలంలో పాత నిబంధనలు దేవుడి కార్యం చూచిన ప్రతి వంశము ప్రతి వంశము దేవుడి కార్యము అంతా ఈజీగా మర్చిపోయినారు మనం ఈ రోజు కూడా స్థితిలో ఉన్నాం ఆయన చేసిన కార్యం నేను తలపోసుకుందాం సంవత్సరం ఆంతంలో ప్రభా ఈ సంవత్సరం అంత చేసిన ఎన్నో మేళ్లు ఎన్నో ఎన్నో మేళ్ల కొరకే నీకు నిందార కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటాం ఏది మర్చిపోలేదు నాయన ప్రతిదీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా అని మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని కృతజ్ఞతలు చెల్లించాలి కృత ఎవరునూ మరణించటం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు వశంలో ఉన్నారు ఎవరు తప్పించుకోలేరు ఆయన సన్నిధికి రాకపోతే సమకూడి రండి అని పిలుస్తున్నప్పుడు నన్ను రాకపోతే అని పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా మన ప్రవర్తన సరి చేసుకోవాలి కదా అని పిలిచిన పిలుపుకు ప్ర చూడండి ఏహెచ్కేలు గ్రంథము ఆ గ్రంథంలో ము అధ్యాయము ఇరవై మూడో అచ్చిన పద్దెనిమిది ఇరవై దుష్టులు మరణమునందుట చేత నాకే మాత్రమైనను సంతోషము కలుగునా దుష్టులు మరణంచుట నాకు ఇష్టమా ప్రభువుకు ప్రతి మారు మనసు పొందాలని ప్రతి ఒక్కరు ఆయన ఇష్టం అది కోరిక మన నాకు సంతోషమా వారు తమ ప్రవర్తనకు దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం ఇదే ప్రభవ భూ బైబిల్ అంతటిని కూడా ఇదే మెయిన్ వాక్ అని చెప్పాలి ఎందుకంటే ఏ వ్యక్తి కూడా నాశనం అవ్వటము నర్కానికి వెళ్ళటము సాతాన బంధకాలలో నలిగిపోవటము దేవుడికి ఇష్టం లేదు అయినా ప్రతి ఒక్కరు బ్రతకాలి ప్రతి ఒక్కరు జీవించాలి జీవ మార్గంలోనికి రావాలనేది ఆయన కోరిక కానీ మనుషులందరూ ఆయన వశంలో ఉన్నారు అయినా కూడా నేను నీ బంధకాలం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను నా పొద్దు ప్రభు అని వెళ్ళిపోయేవారే చాలా మంది ఉన్నారంట ఎందుకంట విశాలమైన మార్గము వాళ్ళని చాలా బాగా ఆకర్షిస్తోంది విశాలమైన మార్గం ప్రపంచం ఈ మార్గము చాలా విశాలంగా ఉంది ఈజీ అనమాట పోవటానికి ఇరుగు మార్గము దేవుడి మార్గం కొంచెం కష్టమే చాలా ఎందుకంటే చాలా నిబంధనలతో పవిత్రతతో పరిశుద్ధంగా రావాల్సి ఉంటుంది ఆ మార్గంలో ఇదే మనుషులకు అసాధ్యమే కానీ పరిశుద్ధాత్మ దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు ఈరోజు అయినా ఎంతగానో దుఃఖపడుతున్నాడు ఎందుకంట ప్రభువు చిన్న రక్తము దానిని నిరోధకం చేస్తున్నారంటే అవిశ్వాసం తెలిసి కూడా మన ఎక్కువ మనము మన క్రైస్తవులనే అనుకోవాలి అనిలకు ఇంతలోతు తెలియదు వారు సినిమాలు చూసినప్పుడు కొంచెం సేపు ఏడుస్తారు ప్రభు యొక్క శ్రమలను చూసి అబ్బో నిజంగా చాలా గొప్ప దేవుడు ఎంత కష్టపడ్డాడు మనుషుల కోసం అని ఆ ఒక్క క్షణమే వాళ్ళ దుఃఖము కానీ మనమైతే ఆయనని అనుభవించినాం రుచి చూసి తెలుసుకున్నాం కానీ స్టిల్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ కంప్లీట్లీ రివైవ్డ్ క్రైస్తవ్యము ఈ లోకంలో ఇంకా ఈ లోకరీతి ఆచారాలు మనుషుల పారంపర్య ఆచారంలని ఆచరిస్తున్నారు పారంపర్ ఆచారంలని ఆచరిస్తున్నారు కాబ వాళ్ళు అట్లా ఆచరిస్తూ దేవుడినికే మళ్ళీ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారంట చూడండి అదే హెచ్కేలు గ్రంథము ఇరవై తొమ్మిదో వచనం ఇహవ మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు ఇహవ మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు ఆ రోజులో వారు ఈ రోజులో మనం కదా ఈ రోజులో శరీర వారు యూదులు ఇస్రాయేలీలు అయితే మనం కూడా ఇస్రాయేలీలో ఈ రోజు మనం కూడా ఇదే మాట చెప్తున్నాం న్యాయంగా లేవు ప్రభా నువ్వు నాకు అన్యాయమే జరిగిస్తున్నావు నాకు అన్యాయమే జరుగుతోంది నాకు ఎంతగానో ఆశ ఉంది కానీ నాకు నువ్వు సరైన వరము ఇవ్వలేదు నేను ఈ వరములతో అభిషేకించబడాలని నేను కోరుకున్నా కానీ నువ్వు నాకు ఆ వరములు ఇవ్వలేదు నువ్వు న్యాయంగా లేవు అనే మాటనే మన క్రైస్తవ్యం నోటి నుంచి వస్తోంది ఈరోజు ఒకడు అభిషేకించబడుతున్నాడు ఆశీర్వదించబడుతున్నాడు కాబట్టి ని వ్యర్థపరచుకుంటున్నాడు తనకిచ్చిన తలాంతులని కాబట్టి దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు నేను అన్యాయస్తుడనా మనుషులు చచ్చిపోవటం మరణించడం నాకు ఇష్టమా ప్రభు ప్రశ్నలేమి వాటిని మనం సమాధానం ఇవ్వలేము ఎందుకంట ఇది మనం కాదు ఇది మొత్తం ప్రపంచంతో దేవుడు అంటున్న మాట ఇది ఎంతమంది అయితే దేవుడి మీద అలిగి గొనిగి అన్న సహనాన్ని మనం పరీక్షిస్తున్నాం అండ్ మన పట్ల ఎంతగానో ప్రేమ చూపిస్తున్నాడు నువ్వు న్యాయంగా లేవు అని చెప్పి మనం ఈ రోజుకి నిందిస్తున్నాం నువ్వు న్యాయంగా లేవు కొన్ని కుటుంబాలలో కొన్ని రకమైన సమస్యలు వచ్చినప్పుడు దేవుడు చాలా అన్యాయం చేసిండీ అంట సిస్టర్ గారు మీకు దేవుడు చాలా అన్యాయం జరిగించిండు మా ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చెయ్యడు దేవుడు అన్యాయం చేయడు న్యాయవంతుడైన దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు దేవుడు అని తీర్పులు చాలా అమోఘంగా ఉంటాయి న్యాయంగా ఉంటాయి ఎందుకంట మనము సరైన ప్రవర్తన తోటి ఆయన సన్నిధికి రాలేకపోతున్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకుందాము ఇస్రాయేలీలు మార్గంలోనూ సరిగా చెప్తున్నాడు ఆయన అదే విధంగా ఆ కాబట్టి ఇస్రాయేలీలారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండా వాటన అన్నిటినీ విడిచిపెట్టండి మీరు జరిగించిన అక్రమక్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిను తెచ్చుకొని ఇస్రాయలీలరా మీరు ఎందుకు మరణము ఎందుకు మరణం ప్రభు ఎంతగా బాధకరం అన్నింటి మాట కదా అది ప్రవచన వాక్యం ఎందుకు హెహెచ్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతుడు భక్తుడైనా ప్రభక్తీ ద్వారా మరణించటం నితి మంతులు కాదు అసలు మనుషులు మరణించటమే నాకు ఇష్టం లేదు ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి ప్రతి ఒక్కరు కానీ కదా రోడ్ యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ హెడ్లైన్స్ న్యూస్ పేపర్లు ఎక్కడ చూస్తున్నా సోషల్ మీడియాలో మనం ఎక్కడ గమనిస్తున్నా జనములు చెప్పుకుంటా మాట్లాడి ఏంటంట ఇవాళ ఒక బస్సు ఇవాళ ఒక ట్రైన్ ఇవాళ ఒక ఫ్లైట్ ఇవాళ ఒక ట్రక్ కార్లు బైక్లు ఫటా ఫటా వందల మంది చనిపోతున్నారు రక్షణ లేకుండానే దేవుని ఎరగకుండానే ఆత్మలన్నీ కూడా సాతాన వశం అయిపోతున్నాయి సాతాను వశం అయిపోతున్నాయి అది మనం జ్ఞాపకం చేసుకుంటాం దాని చేతిలో జల్లడ జల్లడబడుతుంది రక్షించబడి రక్షణ లేని వారి జోలు కదా వెళ్ళదు అది తన వైపుకు లాక్కుంటుందంట వారిని భ్రష్టత్వంలోనికి నడిపిస్తుందట దాని దేవుడి చేతిలో ఏముంది చేత కదండి కళ్ళంలో చేతలో చెరుగుతుండే పొట్టు గాలికి ఎగిరిపోను గోధుమలు మాత్రమే మిగిలితే దాన్ని కొట్టులో వేసి భద్రపరుస్తు అయితే దాన్ని కూడా దాన్ని కూడా శోధించి కొట్టులో నుండి బయటికి లాగటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది సైతాన్ దాని దాని మాయలో పడిపోతున్న వారు ఈ రోజు కూడా ఉన్నారు కదండి మనం క్రిస్మస్ థర్టీ నైట్ ఒకటి చూస్తాం ఏం చూస్తామంట విచ్చల విడితనం ప్రపంచం అంతటా విచ్చల విడితనం భయంకరమైన శాతానికి ఎంత ఆనందం కలుగుతుందో అవి చూసినప్పుడు దినముడు చెడ్డవి అని చెప్పుకుంటూనే చెడ్డ పనులు చేస్తున్నాడు బ్యాడ్ డేస్ ఆర్ హియర్ అని చెప్పుకుంటూనే విఆర్ బ్యాడ్ బాయ్స్ అని చెప్పుకుంటున్నాడు బ్యాడ్ డేస్ చెడ్డ దినములు వచ్చేసింది కాబట్టి అంత్యకాలంలో జరుగుతున్నటువంటి ఈ ఘోరమైన పనులను చూసి పరిశుధాత్మ దేవుడు ఎంతగానో దుఃఖపడుతున్నాడు అందుకనే ఏమంటున్నాడు పోతకు పనివారు కావాలి అనేకులు వాక్యంని వినాలి అనేకులు దేవుని చేత రక్షించబడాలి మార్మనసు పొంది నిత్య జీవమునకు వారసులుగా మిగిలాలి ఆయన రాకడదినం వచ్చినప్పుడు ఆయన విశ్వాసంనే కనుగొనలేడట మరి ఏమైపోతుంది మన విశ్వాసం ప్రభు యొక్క కార్యములని మనం ఆ అలక్ష్యం చేస్తున్నామా ప్రభు యొక్క మహిమగల కార్యములని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా చూడండి ఒక మాట తులసీలకు రాసిన పత్రికలో తులసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఏడవ వచనము ఆరు నుంచి కావున మీరు ప్రభువైన యేసును ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై వారై ఇంటి వలే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసం స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్ చెల్లించుటందును విస్తరించుచు ఆయన ఎందుం నడుచుకొని ఆయన ఎందుండి నడుచుకొని ఎందుకంట ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారంను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసపుకరమైన ఆ నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవువాడు ఎవడైనను ఉండినేమో అని జాగ్రత్తపడి లోకాచారంలో లోక పర్యపార పర్యంపారలు వీటన్నిటి ద్వారా పట్టబడినవారే ఎవరైనా మిమ్మల్ని ఎత్తుకొని పోనేమో ఈ రోజులలో మనకి ఇది ఇదే మాట సతాన్ యొక్క కొత్తకు వ్యక్తి ఫ్రెండ్ గానే భక్తుడిగానే గానే మన మధ్యలో వచ్చి కొత్త భాషను కొత్త ఆలోచనలను కొత్త కార్యములను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదే దేవుడి చిత్తం అని చెప్పే గ్రూప్స్ కూడా బయలుదేరినాయి మధ్య విశ్వాసులను సహితము వారు ముట్టుబెట్టటకు వారిని దేవుడి యొక్క కార్యములలో దేవుడి యొక్క కార్యములలో అనుమానం లేకెత్తిస్తున్నారు ఇది కాదు దేవుడి కార్యం దేవుడు మరొక కార్యం చేయబోతున్నాడు ఇది కాదు ఇంతకంటే గొప్ప కార్యం చేయబోతున్నాడు అని చెప్పి వారికి కృతజ్ఞత భావం లేకుండా చేస్తున్నాడు విశ్వాసంలో భ్రష్టత్వం తీసుకొని వస్తున్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాము అంత్యకాలంలో రాకటి భయంకరమైన సమయంలో భయంకరమైన సమయంలో దేవుడి చూపిస్తున్న ఈ కార్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏం చెప్తాం అన్నమాట ఎఫ్ఎస్ఈ రాసిన పత్రిక ఎఫ్ఎస్సి లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను నుంచి ఇరవై ఒకటో వచనం వరకు పదిహేను అధ్యాయం నుంచి ఇరవై వచనం వరకు ఏమిటా మాట చూడండి దినముడి చెడ్డవి గనుక మీరు సమయము ను పోనీక సద్వినియోగం చేసుకోనొచ్చు కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకొని జాగ్రత్తగా చూచుకోనడి ఎందుకంట దినములు చెడ్డవి అని మనం తెలుస్తూనే ఉంది కాబట్టి మనం జ్ఞానయుక్తంగా నడుచుకున్నాము అజ్ఞానులు వాళ్ళు కాక ఎందుకంటే మనం ఆల్రెడీ దేవుని జ్ఞానం పొందుకొని ఉన్నాం పశురాత్మ దేవుడు మనం నడిపిస్తున్నాడు కాబట్టి మనం వంకర్తో వెళ్ళడానికి వీళ్ళు లేదు ఇక్కడ దేవుడి ఆత్మను వ్యతిరేకించడానికి వీలు లేదు ఆయన ఆత్మ చేత విమోచన దినం కొరకు మనం ఇప్పుడే కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం దేవుడి యొక్క కార్యముడు అద్భుతములు ఆశ్చర్యములు కానీ వాటిని గ్రహించటానికి వాటిని ఒప్పుకొనటానికి వాటిని విషధపరచటానికి మనం సిద్ధపడి ఉండాలి ఏ రోజుకు ఆ మనము జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని రీకాల్ చేసుకోవాలన్నమాట జ్ఞాపకం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి విమోచన దినం కొరకు మనం ముద్రించబడ్డాము అనేది మన మైండ్ ఎప్పటికొండిపోవాల మనము తీర్పు కొరకు కాదు నరకానికి కదండి మనము రెండవ వనం దాటినం అనిశ్చిత కలిగి ఉండడం ఆ నిశ్చయిత కలిగి ఉండటం కాబట్టి మనుషుల పారంపర్యాచారంలను పాటించక ఆ సిద్ధపడిన దినం కొరకు మనం రెడీగా ఉండాలి అంటే మనుషుల పారంపర్యాచారములు ఏదన్నా తీసుకోండి ప్రతిదీ మనుషులు నియమించిన ఆచారాలు వీటిని మనం విసర్జించాలా లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించక మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము తత్వజ్ఞానం ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్న బోధలు తత్వం కదా లాజిస్టిక్స్ అంటాము లాజిక్ అంటాము రీజనింగ్ అంటాము వాక్యం పక్కన వదిలేసి మరోవైపుకు ట్రాక్ మళ్ళిస్తోంది సాతాను ఈ పదముల ద్వారా రియాలిటీని గమనించండి రియాలిటీ ప్రభు వాక్యం మాత్రమే మనము గమనించాలా వాక్యం ప్రకారం మాత్రమే మనం ఆలోచించాలా కార్యం జరిగించేవాడు ఆయన కాబట్టి ఈ తత్వజ్ఞానం చేత మనల్ని ఎవరినూ చెరపట్టుకొని పోబడుకుంటున్నట్టు తులసి పితకులు మాట ఎవరు మనల్ని చెరపట్టుకొని పోవవాడు పోవకుండానట్లు మనము జాగ్రత్త పడాలి మనమే జాగ్రత్త పడాలా ఎందుకంటే ప్రభు ఆత్మనిచ్చిండు మంచి చెడుల తెలివినిచ్చు జ్ఞానం ఇచ్చిండు కాబట్టి ఆ జ్ఞానంను ఉపయోగించాలా ఆ జ్ఞానమును ఉపయోగించాలా ఎందుకంట సమయమును వృధా చేయకుండా అది మనకు ఇచ్చే ఆధిక్యత వృధా చేయకుండా ప్రభు జ్ఞాపం జ్ఞానమందు మనం వర్ధిలు మనము వర్ధీలు చుండినట్లు మనం ఈ రకమైనటువంటి ప్రసవ వేదన కలిగి ఉండాలంటాడు ఎంతమందో మరణానికి సిద్ధపడుతున్నారు ఎందుకంట సాతాను బలలో బందీలుగా అయిపోతున్నారు వాళ్ళు మరణములకు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు వాళ్ళు ఎందుకంటే పాపం వలన వచ్చేది జీతము మరణమే కానీ ఎవరు మరణించడం ఎవరికి ఇష్టం లేదు కాబే ఆయన వాక్యమును ఆయన మాటను ఆయన హృదయ వేదనను అర్థం చేసుకోగలిగే పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి ప్రభు యొక్క కార్యంలో మనం ఆశ్చర్యనీతిగా ధ్యానిస్తున్నప్పుడు ప్రభారు రాకడ దినము కొరకే మమ్మల్ని సిద్ధపరచు కాదు మాతో పాటు మా వారందరినీ సిద్ధపరచండి మా వార్త మా బోధ విన్నవారు కూడా రక్షించబడాల చెప్తున్నప్పుడు ఈ మాట పౌల భక్తుడు నీవే కాదు నీతో నీ మాట విన్నవారు కూడా రక్షించబడాలి ఈ మాట విన్నవారు కూడా రక్షించబాడు ఎందుకంట అంటే దీనిములలో అపాయకరమైన కాలములలో చాలా భయంకరమైన స్వార్థము భయంకరమైన స్వార్థములు ధనాపేక్ష స్వార్థము ధనాపేక్ష ఎక్కడుంటుంది మనకి ఈ మాట అంటే తిమూతి ప్రసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనంలో ధనాపేక్ష స్వార్థం ఎక్కువైపోయింది మీరు గమనించండి ఎంత మంది ఆ మనుషులు హత్యలకు ఎగబడుతున్నారు కిడ్నాప్స్ కి ఎగబడుతున్నారు అదండి మనకు ఈ క్రైమ్ రిపోర్ట్స్ వస్తుంటాయి మనకు హెడ్లైన్స్ ఏంటది సైబర్ క్రైమ్స్ ఒక వ్యక్తిని ఏ విధంగా నాశనం చేయాలి వాడి సెల్ఫోన్ హ్యాక్ చేసి వాడి ఆస్తి అంతా దోచేయాలా వాడి అకౌంట్స్ బ్యాలెన్స్ నీళ్ళు చేసేయాలా స్వార్థము నేను మాత్రమే బాగుపడాలా నేను మాత్రమే అభివృద్ధి పొందాలా ఇది శాతాన్ని తీసుకొస్తున్న తలంపులు కాబట్టి అంత్యకాలంలో అపాయకరమైన దినములు మనము మన ఆలోచనలని వక్రీకరించే ప్రయత్నాలు భయంకరంగా జరుగుతున్న సమయం కాబట్టి జాగ్రత్త ఉండండి మనము సంపూర్ణ భక్తియు మాన్యతీ కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము కదా భక్తుడు మరొక మాట నేర్పిస్తుడు మనము నెమ్మదిగా ఉండాలా సంపూర్ణ భక్తి కలిగి ఉండాలా మాన్యత కలిగి ఉండాలి ఎక్కడ ఉంటామంట అదే మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము ఒకటి రెండు వచ్చనాలన్నీ అక్కడే కనబడుతున్నాయి మొదటి తిమోతి పత్రికలు ఏంటంట మనమందరమును సుఖంగా సౌఖ్యంగా మాన్యత కలిగి సంపూర్ణ భక్తి కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలు చేయచుండే వాళ్ళని అంత్యకాలంలో అపాయకర దిమంలో ప్రార్థించడం మానకూడదు విజ్ఞాపన చేయటం మానకూడదు ప్రతి ఒక్కరి విషయంలో మనము జ్ఞాపకం మనం మనము మన కుటుంబమే కాదు రాజులు అధికారులు కూడా అంట రాజులు అధికారులు కొరకును అందరి కొరకును అట్లనే మనకు ఫిలిపి ఆ రెండవ పత్రిక రెండవ పత్రిక మూడవ వచ్చినము తదిహేనవ వచ్చిన మూడవ వచనము తర్వాత పదిహేను వచనము ఏముంది అక్కడ కక్షచేతను వృధ అతిశయము కక్షచేతను వృధ అతిశయము చేతను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారమే ఒక్కడినొకడు తనకంటే యోగ్యు ఎంచుకొనొచ్చు క్రీస్తు మనస్సు కలిగి ఉండి సువార్త పరిచర్య వేగంగా జరుగుటకు ప్రయాసపడాల వేగంగా జరుగుతుంది ఎందుకంట సమయం కొద్దిగానే ఉంది అనేది మనం జ్ఞాపకంలో పెట్టుకోవాలి సమయం చాలా తక్కువగా ఉంది రాకడకు ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయిన టైం అనమాట ఎందుకంటే తండ్రి ఎప్పుడు ఎస్ అంటే అప్పుడు భూమికి వచ్చే సమయం అంత ఒక రెప్పపాటులో జరిగే టైం అది భూమి ఈ తూర్పు నుంచి ఆ పడమ ఒకటే దినములో ఒకటే రెప్పపాటులో ఒక సెకండ్ లో జరిగిపోయే కార్యం రహస్య రాకడలని మళ్ళత రెండవ రాకని రెండు మూడు లేవు ఒకటే సమయం రెప్పపాట్లో జరిగే కార్యం అది కాబట్టి ఆ దినము కొరకు ఎదురు చూస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంట క్రీస్తు మనస్సు కలిగి ఉండి సువార్త పరిచర్య వేగముగా ప్రాణములకు తెగించి చేయవాలి వేగముగా సమయం లేదు అన్నప్పుడు మనం ఎంత ఫాస్ట్గా ఉండాలో సాతాన్ని ఎంత ఫాస్ట్గా ఉందో దానికి డబల్ ఫాస్ట్ లో ఉండాలి ప్రాణములకు జగించి వేగంగా జరిగించడానికి సిద్ధపడాలా ఎందుకంట మూర్ఖులైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను పదిహేనవ వచనంలో అనిధ్యులైన దేవుని కుమారుల ఉన్నట్లు జీవవాక్యమును చేత పట్టుకుని విశ్వాస యాగంలో దాని సంబంధ సేవలోను పానార్పణంగా పోయబడటకు ప్రయాసపడదాం దనుములు కొద్దిగా ఉన్నాయి సమయం కొద్దిగా ఉన్నది అని రోజు చెప్పుకోవటమే కాదు ఒక సంవత్సరం గడిచిపోతుందంటే మరొక సంవత్సరము వచ్చేస్తూనే ఉంది కొత్త సంవత్సరం సంవత్సరాలు కానీ ఆయన మాటలు ఎందుకంటే కావు సమయం చాలా కొద్దిగా ఉన్నప్పుడు మనము దానికంటే ఎక్కువగా త్వరపడాల దేవుడి కార్యంలోనే చాలా త్వరగా వేగంగా ప్రాణాలకు తెగించి జరిగించమంటున్నారు అట్లా చేస్తున్న వారు ఎంతో మంది హతసాక్షులు కూడా అదండి వారి ఫలము ఎక్కడికి పోదు నిష్ఫలం కాలేదు వారి ఫలము వారికి ఉంది దేవుడు వారికి జీతం తీసుకొని వస్తూనే ఉన్నాడు ఎవరి క్రియలు చప్పున వారికి జీతంను సిద్ధపరిచేసింది ఆయన చిడ్డపరిచిండు ఆ కంప్లీట్ వర్క్ కోసమైనా ఎదురు చూస్తున్నాడు కాబట్టి మనం ఏం గమనించాలంట మన రక్షకుడు ఏసుక్రీస్ యొక్క మహిమ మన రక్షకుడైనా ఏసుక్రీస్ యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసుదము ఎదురు చూసుదము అప్పుడు దానికి నీకు ఏముండట స్వస్థత బుద్ధి ఉం కలగాల మైండ్ స్వస్థత బుద్ధి నీతితోను భక్తితోను వసత నితితోను నీతితోనూ భక్తితోనూ మనము మనల్ని మనము సిద్ధపరచుకోవాలంట మనల్ని మనము సిద్ధపరచుకోవాలంట కాబట్టి ఆప దినములు దురాత్ దుర్ ఆ దుర్దినములు ఒకటే అంత్యకాలం అన్నా రాకడ సమయమన్నా ఒకటే ఈ సమయంలో మనం ఏం చేయాలంట ఎవడిచి సర్వాంగ కవచమును మనం ధరించుకోవాల సత్యము నీతి రక్షణ విశ్వాసం ఓర్పు ప్రేమ కదండి వాక్యం పైన పట్టుతో ఆ ఖడ్గమున ధరికలు మనం ప్రతిసారి చూసుకున్నటువంటి ఆ యొక్క సర్వాంగ కవచం ఇది కలిగి ఉంటేనే మనం ఈరోక రీతిగా రాకడదిన వరకు మనల్ని మనము సిద్ధపరచుకోవటానికి ప్రశుత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇందులో ఏ లోపం దొరికినా కూడా ఆయన మనల్ని విడిచిపోతాడు కాబట్టి ఆయన సహాయం లేకుండా మనం ఏం చేయలేము వర్షుధాత్మ దేవుని ప్రతి దినం ఆహ్వానిద్దాము ఆయన దుఃఖపరచకుండా ఆయన కొరకు మనం కార్యాలను జరిగిద్దాము ఎందుకంటే సమయం పోనీయకుండా మనము సద్వినియోగపరచుకోవాలని చెప్పి జ్ఞానమైన మనసు కలిగి ఉండమంటున్నాడు కదా తులసి పత్రికలో అజ్ఞానుల కాకుండా జ్ఞానంతో ఉండమని చెప్తున్నాడు ప్రతి ఒక్కరిని విషయంలో దేవుడు చేస్తున్న ఈ ఆశయ కార్యాలను జరిగిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంట సర్వాంగ కవచమును సత్యము నీతి సమాధానము సువార్త సమాధాన వార్త విశ్వాసము రక్షణ మనకు ఎఫ్సి పత్రికలో కనిపిస్తాయి మాట రక్షణ దేవుని వాక్య ధ్యానము ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి అదా శరీరము బలహీనం నిద్రపోతుంది కానీ ఆత్మ ఎప్పుడు ఆరాధిస్తుంది స్థుతిస్తుంది ఆయన కొరకు ఎదురు చూస్తుంది అనని అనని పరిశుద్ధ పరుస్తూ మహిమ పరుస్తూ ఉంది కాబట్టి మనము మెలకువగా ఉందాము ఎందుకంటే సత్యం నేర్ప నేర్పించడము క్రీస్తు రక్తము తప్ప మన సరి చేయటానికి ఏది లేదు అనేది పౌల్ భక్తుడు తిమ్ రెండవ తిమౌతితో రెండవ తిమోతి పత్రికలో మొదటి అధ్యాయము మొదటి వచనము రెండవ వచనం నాలుగో అధ్యాయము మొదటి రెండు వచనాల్లో న్యాయంగా జీవించటం కాపర్లకు బోధకులకును సువార్థికులకు పరిచారకులకును సువార్థ పని చేయ వారికి అందరికి జ్ఞానములు మనం ఆ ఉద్యోగం చేస్తున్నాం అనమాట జాబ్ హోల్డర్స్ మనం మనం అన్ఎంప్లాయీస్ గారు మనకిచ్చిన పని ఇది దేవుడు ఒక ఉద్యోగం లాగా ఇచ్చిన సేవ దీనికి ప్రతిఫలము ఆయన తీసుకుని వస్తాడు కాబట్టి మనం ఏం చేయాలంట కల్పన కథలు చెప్పు వారిని జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే వారు వక్రీకరించి దేవుని వాక్యమును నిరర్థకం చేస్తున్నారు కల్పన బోధన చేస్తున్న వారిని మనం మనము జ్ఞాపకం చేసుకోవాలి అదే విధంగా ఇతరుల ఇతరుల వాక్యమును వక్రీకరించటం లేదా ఇతరుల వాక్యములను మనము ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిని అప్రూవ్ చేయటం అండ్ చెప్తుంది కరెక్టే బ్రదర్ ఆమె చెప్తుంది కరెక్టే సిస్టర్ అని మనము అప్రూవ్ చేయకూడదు అంట ఎందుకంట జ్ఞానమే మన ఫస్ట్ బాక్స్ అందుకు మించి వేరే రెఫరెన్సెస్ మనకు అవసరం లేదు ప్రభు మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన లక్ష్యం కొరకు మనం మనము సిద్ధపడదాం మన లక్ష్యం కొరకు సిద్ధపడదాం ఎందుకంట వాక్యానుసారమైన జాగ్రత్తలను తీసుకోమని చెప్తున్నాడు ఆయన పౌలు భక్తుడు వాక్యానుసారమైన జాగ్రత్తలు తీసుకోవాలంట లోలు నెమ్మదిగా ఉంది కదా భయం లేదు అని చెప్పి చూడంగా వేదన ప్రసవ వేదన గర్భిణీ వేదనలుగా నాశన దినము రాబోతుంది అంత బాగుంది కూల్ ఉంది ఇంకా కొంచెం టైం ఉంది దేవుడికి ఇంకా టైం ఉంది చెప్పు దినములు వస్తున్నాయి అవి వచ్చేసింది ఇంకా ఇంకా చాలా ఉందండి అక్కడెక్కడో జరగాలి ఇది జరగాలి అవి జరగాలి ఏం లేదు అనే సమయము ఎప్పుడు నిర్ణయించిండో ఆయనకే తెలుసు కాబట్టి అంతే అపాయకర్మ దినములు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాము ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈ వాక్యముల ద్వారా దేవుడు మనల్ని ఒకసారి మనము మననం చేసుకుందాం రికాల్ చేసుకుందాం ప్రభు ఇంకా రాక దినంలో మేము సిద్ధపడుతున్నాం మేము అన్యుల బోధనను ప్రార్థిస్తలేము ఆయన నీకు వాక్య ధ్యానంలో ప్రభావతం నేరుగా నీ యొక్క వాక్యం నుంచి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మమ్మల్ని సరిచీని మమ్మల్ని సిద్ధపరచండి మీకు రాకడ మమ్మల్ని అందరినీ ప్రవణతని తీసుకునే రండి వర్షుద్ధ ఆత్మ మనం ప్రార్థిద్దాం ప్రభు యొక్క కార్యం ఆశ్చర్య రీతిగా మనం అదే జరుగుతున్నాయి కాబట్టి ఆయన ఆయన నామకు మనం సాక్ష్యంగా నిలబడ్డాం దేవుడి చిన్న వాక్యం దీవించం ప్రార్థన చేసుకున్నాం కృపామాయడవు సర్వ సఖ్య సంపూర్ణుడవు సర్వలోకం మీద న్యాయధిపతి ఏసయ్య త్వరలో రానైనటువంటి ప్రబలతని ఇక రాకడ విషయంలో ప్రభావం ఎంతగానో ఆతృత కలిగి ఉన్నాయన ప్రభావం మమ్మల్ని సరిచేయండి సిద్ధపరండి ప్రబలతని మమ్మల్ని మా కుటుంబాలను ప్రభలతని వాక్యంలో బలపరచండి ముద్రించండి నాయన పరిశుద్ధార్మ ముద్ర అందరి మీద ఉండాలి ప్రభావ వచ్చి దిన ప్రభావం ఎదుర్కొనే బిడ్డలుగా ప్రబంధాన్ని మాకు సిద్ధపర్పించండి ప్రతి ఒక్కరిని ప్రభావం ఈ జ్ఞాపం చేసుకుని వాక్యం ద్వారా ప్రభుత్వం మాట్లాడండి ప్రతి ఒక్కరిని హెచ్చరించండి సిద్ధపరచండి పరిశుద్ధ ఆత్మ సా నడిపింపు సహాయం అందరికి అన్ని కుటుంబాలను ముఖ్యంగా ప్రతి కుటుంబంలో జ్ఞాపకం చేసుకోండి మా ఎరుగు బరువు వారిని మా బంధువులను మా సంఘం వాళ్ళను జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డలందరినీ విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి నీ నూతన కార్యములను మా జీతంలో జరిగించమని ఏసయా శక్తి కలినాభంలో అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నారు తండ్రి అవు థ్యాంక్ యూ బ్రదర్ ప్రేస్ ఫైజ్ లాడ్ అందరికీ ఫైజ్లాడ్ ముఖ్యంగా ఈరోజు నేను మాతో మాట్లాడండి కాబట్టి ఎప్పటికీ మాట్లాడుతున్నాను మా తోడు దేవుడు కాబట్టి దేవునికి వందనాలు ఈ రోజుకి నా యొక్క లీడింగ్ కంప్లైంట్ అవుతుంది కాబట్టి నా యొక్క సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు వచ్చిన మీ అందరికీ వందనాలు కదా టైం గడిచిపోతూనే ఉంటుంది అంటే ఇదే అంతా నేను తీసుకుని అన్న డేస్ అవుతుంది ఇప్పటికీ దేవుడే అన్నింటిలో తోడుగా ఉన్నాడు మనకి నా యొక్క సాక్ష్యం ఇద్దరు పంచుకోవాలనుకుంటున్నాను సాక్ష్యం ఏంటంటే నాకు ఇది లీడింగ్ తీసుకోమని రవిబ్రదర్ ఫోన్ చేసిండు నేనన్నా రవిబ్రదర్ మన తుడికి ఆది చిన్న పాప ఉంది కదా కష్టము అని చెప్పేసి అంటే రవిబ్రదర్ ఏం కాదు దేవుడు నడిపిస్తాడు ఎట్లయినా సరే దేవుడు సరే తోడుగా ఉంటాడు అన్నిటికీ మీరు ఏం కాదు తీసుకోండి లీడింగ్ అంటే తీసుకున్నాం లీడింగ్ తీసుకున్నాక పాప కూడా మాకు ఎసంతి ఇబ్బంది పెట్టలేదు పాప చిన్న పాప ఉంటుంది ఇప్పుడు సెవెన్ మంత్స్ మేము అనుకున్నాము పాపకి ఎట్లా చూసుకోవాలా మీటింగ్ ఎట్లా రేడి చేసుకోవాలా కదా అని చెప్పేసి మస్తు ఇబ్బంది పడిన ఉంటుంది కానీ దేవుడు అన్నింటిలా ముఖ్యంగా పాప విషయంలో మాత్రం దేవుడు మాకు ఏ లోటు రాకుండా చూసుకున్నా ఆమెకు స్థితి కాకుండా జరంలో కాకుండా ఏమి కాకుండా ఆమె టైంకు మన మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి పండుకుంటుంది తెలుసా ఎయిట్ ఫార్టీకి మన మీటింగ్ స్టార్ట్ అయితే ఆమె సెవెన్ థర్టీ ఎయిట్కి పండుకుంటుంది ఆమె అంటే దేవుడు ముందుగానే ప్లానింగ్ చేసేసి ఆమెకి కాకపోతే మధ్యలో వేస్తుంది కొంచెం పండ్ మళ్ళీ పాలియగలే మళ్ళీ ముఖ్యంగా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు నేనేమంటున్నాంటే మన సాక్ష్యం ఏంటంటే మనం ఆశ వాడితే మనకి మనం ఆశ తోడు దేవుడు మన ఆశాంతి ఖచ్చితంగా తీర్చడం అంటుంది ఇది నాకు కావాలని ఎంత ఆశపడతామో ఇది నేను లీడింగ్ చేయాలా నేను ఈ వాక్యం చెప్పాలా ఇట్లా నేను పాట పాడలేదు ఎంత ఆశతో ఉంటే ఆ ఆశకి ఎంత డబుల్ ఇస్తానంట మనకు దేవుడు ఆనందం కానీ సపోర్టింగ్ కానీ అవసరం కానీ దానికి కావాల్సిన మెయిల్ కానీ దానికి కావాల్సిన టైం కానీ ఇస్తానంట మనకి కాబట్టి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు పాప విషయంలో కానీ లీడింగ్ చేసేటప్పుడు కానీ అన్నిటిల్లో ముఖ్యంగా ప్రియాంకకి లీడింగ్ చేసేటప్పుడు నుంచి మస్తు ప్రాబ్లమ్స్ వచ్చినాయి దేవుడు తోడుగానే ఉన్నాడు ఏమైంది ఒకసారి మీటింగ్ స్టార్ట్ అయినాక లీడ్ చేసేసి ఆమెనే పాట పాడింది ఆ పాట కూడా ఆమె వాడి బయటకు వెళ్ళిపోయింది బయటకు వెళ్ళిపోయింది నేను అనుకుంటున్నా వాష్రూమ్ కూడా పోయిందేమో అనుకున్నా పడిపోయింది తెలిసి మెట్ల మీదకి వెళ్ళి బాత్రూమ్ డోర్లకి వెళ్ళి బయట పడిపోయింది ఆమె ఇట్లా రివర్స్ అయిపోయినాయి కాలు మెట్ల కింది మూడు నాలుగు మెట్లు కిందికి కింద నెత్తింది పైన కాలుని ఇది ఏమైంది బా వస్తాయని చెప్పేసి చూసి బయటకెళ్తే కింద పడిపోయింది ఆమె నేనేమో బీటింగ్ లో మనం వాక్యం ఎవరో ఆ రోజు ఎవరో వాక్యం చెప్తున్నారు ప్రేరు చేసింది ఆమె లీడ్ చేసింది వాళ్ళకి పాట పాడింది పోయి అక్కడ పోయి పడిపోయింది ఆమె కానీ దేవుడు అక్కడ దెబ్బలు కొంచెం దాకినాయి అంత డేంజర్గా కాదు కానీ అక్కడ కూడా దేవుడు గాయాన్ని దేవుడు ముట్టాలా కాబట్టి దేవుడు ఆ విషయంలో ఉన్నాడు లేకపోతే ఒకవేళ దెబ్బలు చాలా దాకిన ఉంటే పరిస్థితి కానీ కొంచెం దెబ్బ తాకింది ఆ దెబ్బ కోసం కూడా ప్రార్థన చేయండి కాకపోతే దేవుడు మనకు విజయ్ ఇచ్చింది ఆ రోజు ఖచ్చితంగా కదా దేవుడు అన్నిటిలా తొడగో ఉండడం ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే నేను లేడీ తీసుకున్నా కానీ మనకు నా ప్రాబ్లమ్స్ పోతే క్లియర్ అయిపోయినాయి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మా ప్లాట్ విషయం ఆ విషయం అన్నకు తెలుసు మన రవి తెలుసు మన గ్రూప్ లా ఇంకా కొంతమంది సిస్టర్లకు దీపాసారి కానీ ఇలా వీళ్ళకి తెలుసు మన మన ప్రాబ్లమ్స్ అయ్యిందనేది పెద్దలు ఉల్లి మామూలు ఉల్లి కాదు అది మామూలు పంచాయతీ కాదు మా అసలు కదా మా తమ్ముడు నన్ను అయితే మొత్తం ఒక శత్రువులాగా చూస్తుంది మా తమ్ముడు నన్ను ఏవై ఎట్లా వేయాలి పంచాలి ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి కరెక్ట్ లీడ్ తీసుకున్న టైం నుంచి గట్టిగా పంచాలి స్టార్ట్ అయింది మాది గట్టి అంటే గట్టిగా స్టార్ట్ అయింది కొట్టుకున్న వచ్చింది అని అంత కొట్టుకోలేను ఒక మాట కూడా అనలేను కానీ అంటే ఆ స్టేజ్లోకి వచ్చింది నన్ను ఆయన చూడడం కానీ నన్ను ఆయన పలకరించే విధానం కానీ ఇట్లా కోపం మీద చూస్తున్నాను కోపం మీద ఇట్లా అది చేస్తుండు మక్క పోతే నేను పోతే నన్ను దిట్టిండు ఈ లీడ్ తీసుకున్నాకనే కాబట్టి నేను దేవుని భారం వేసి నైట్ మధ్యరాత్రి ప్రార్థన చేయడం కానీ ఇయో నేను కానీ ప్రియాంక కానీ మళ్ళీ మేము ఫోన్ చేసి అన్నకి చెప్పడం కానీ అన్న ఇట్లా సమస్య వస్తుంది ఇట్లా పంచాద్ మధ్య అవుతుందంట ఇట్లా పంచాద్ అవుతుంది అన్న అన్న కూడా ఫ్లియ చేయడం కానీ జరిగింది గొప్ప విషయం ఇచ్చిండ ప్లాట్ విషయంలో నేనైతే నేను చెప్తున్నా కదా నేను ఏమనుకున్నా అంటే నాకు ఒక చిన్న ఆశ ఉండేమన్నా ఆశ ఉండే అందరూ పెద్ద మనుషులకు డబ్బులు ఇవి న్యాయం చెప్తారు ఇక అంటే నేననుకున్నా ఇంత గొప్ప దేవని నేను నమ్ముకున్నా నేను నేను డబ్బులు ఎవరికి ఎందుకు ఇవ్వాలా నాకు న్యాయం ఎందుకు జరగదు నేను నిజంగా చెప్తున్నాను తెలుసా అందరు నాకు చెప్పారు పెద్ద మనుషులకు మీరు డబ్బులు న్యాయం జరుగుతుంది అంటే నేను ఒకరికొకరు రూపాయిలేదు తెలుసా ఇంతవరకు కూడా మొత్తం ఆ జాగా ఈ జాగా మొత్తం గొలిచి మాకు దగ్గర దగ్గర ఎంత ఉంటుంది అంటే మూడు వందల ఆ జాగా మొత్తం అన్ని రెండొకతనం వేసేసి డివైడ్ చేసి నాకు ఆయన ఇద్దరికి సమానం ఇచ్చారు ఇంకోటి ఏంటంటే ఇల్లు ఖరీదు నాకు గట్టి వేయలేను ఇల్లు నాకే వచ్చింది కాబట్టి ఖరీదు నా మీద నేనన్నా ఇల్లు ఖరీదు గట్టి నేను ఆల్రెడీ ఇంతవరకు చేసిన నేను అని చెప్పేసి ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఆ దాంట్లో నాకు దేవుడి విజయం ఇచ్చిన ముచ్చట అయింది కదా పెద్ద పంచా తెలిసా ఒక నేను పంచకుండా ఒక నేను పెద్ద నాకు న్యాయం జరిగింది అందరు అన్నారు పెద్ద మనుషులకు పైసలు నీకు న్యాయం చెప్తారు నీ సైడ్ మాట్లాడతారంటే ఒకరికొక రూపాయి నేను నన్ను నా సైడ్ నువ్వే పంచా తెంపాలా నువ్వే ఎట్లయితే తెప్పని చెప్పేసి నా మీద వేసేసి తెలిసిన భారం అంతా నేను ఎవరు మీద వేసిన భారం దేవుని నేను నేను నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటివరకు చెప్తున్నా నేను నాకు ఏ సమస్య వచ్చినా సరే ఫస్ట్ నేను దేవుని దగ్గరనే మొలపెడతా ఫుల్ దేవుని మీద ఆధారపడి ఉంటాను తర్వాత నాతో అయితే లేదంటేనే ఎవరికైనా ఫోన్ చేసి చెప్తాను ఇట్లా మన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అరే నాకు ఇట్లా సమస్య వస్తుంది ఇట్లా చేయండి అని చెప్పేసి చెప్తా మ్యాక్సిమం నేను ట్రై చేస్తూనే ఉంటా నాతో ఇక కాదేమో అప్పించినప్పుడు అప్పుడు ఫోన్ చేశాను నేను ఎవరికైనా సరే అట్లా తెలుసా నాకు దేవుడు ఇంకొక ప్లాట్ విషయంలో కానీ మా ఇల్లు విషయంలో కానీ నేను రూపాయి ఇవ్వకుండా నాకు న్యాయం జరిగింది లంచం మనం తీర్పు చెప్పించుకుంటే లాభం అది మనం కూడా లోక తిరిగి ఉన్నట్టు కదా లంచం మనం మన సైడ్ మాట్లాడించుకుంటే అది బాగుండదు ఆ తీర్పు నేను నాకు ఆ తీర్పు నచ్చలేదు నాకు కాబట్టి దేవుడు నాకు ఒక్క రూపాయి నాకు పంచాది క్లియర్ చేసిండు దగ్గర దగ్గర వంద మంది వచ్చిర్రు వంద మంది మొత్తం మన సైడే మాట్లాడిరు నువ్వే చెప్పి ఇట్లా చెప్తావు అని చెప్పేసి ఎందుకంటే నేను దేవునితో భారం కాబట్టి ముఖ్యంగా లీడ్ తీసుకున్న అదే రోజు లీడింగ్ ఉండే మనకి నేను అదే ముచ్చే రవి బ్రదర్కి వేసి చెప్పిన బ్రదర్ ఇట్లా మాది పంచాయతీ అవుతుంది మీరు జరగ లీడ్ చేయండి అని చెప్పేసి నేను తీసుకున్న హండ్రెడ్ డేస్లో మొత్తం మీద రెండే రెండు సార్లు ఒక రెండు సార్లు మూడు సార్లు రవి బ్రదర్ సుజాత కళ్యాణ్ లీడ్ చేసారు మొత్తం నేనే చూసుకున్నా మొత్తం మేమే చేసినాం అది గొప్ప విషయం తెలుసా ఎక్కడ మాకు ఆప్షెంట్ కాకుండా మరీ ఇబ్బంది కాకుండా మరీ ఎక్కువ పని ఉండే టైంలో మనకు వాళ్ళకి అప్ప చెప్పాల్సి వచ్చింది మనం దేవుడు అన్నిటికీ సో తోడుగా ఉన్నాడు కాబట్టి దేవునికి ఏ వందనాలు ప్లాట్ విషయంలో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి విజయం వచ్చింది మాకు ముఖ్యంగా ఇంకో విషయం ఏం చెప్పాల్సిందంటే ఈ మెసేజ్ పెట్టడం కానీ మెసేజ్ ఎడిట్ చేయడం కానీ కాపీ చేయడం కానీ ఇది పేస్ట్ చేయడం కానీ మన పరశుధర బ్రదర్ మన దిలీప్ బ్రదర్ చూపించిన నాకు వాళ్ళు కూడా ప్రైజ్ రాడ్ వాళ్ళు కూడా వందనాలు వాళ్ళు ఇంచుమించు నాతో గంట రెండు గంటలు మాట్లాడారు ఇట్లా ఎట్లా కాపీ చేయాలా ఎట్లా ఫేస్ట్ చేయాలా దీన్ని ఎట్లా ఎడిట్ చేయాలా అని చెప్పేసి పర్చుద్రాబుద్ధారు దిలీప్ బ్రదరు హెల్ప్ చేసారు అట్లా వీళ్ళకి కూడా వందనాలు వీళ్ళకి కూడా ప్రైజ్ లాడ్ వాళ్ళ రవి కూడా సపోర్ట్ చేసిండు మాకు కొన్ని రోజుల దాకా మాధురి సిస్టర్ సపోర్ట్ చేసింది ఆ తమ్ము మెసేజ్ పెట్టడానికి తర్వాత సప్న శిస్టర్ మెసేజ్ పెట్టడానికి సపోర్ట్ చేసింది వాళ్ళు కూడా ప్రైజ్ లాడ్ ముఖ్యంగా దేవునికి వందనాలి ఒక అవకాశం ఇచ్చినందుకు ఇంతవరకు లీడ్ చేసినందుకు ఇంతవరకు మాకు దేవుడు తోడుగా ఉన్నందుకు మాకు అన్నింటి విజయం ఇచ్చాడు దేవుడు కాబట్టి మీ అందరికీ ప్రయోజనాలు దేవునికి వందనాలు ఇట్లా ఇంకెవరైతే రాల ఇంకా కొత్త ఎవరైతే వస్తుందో వాళ్ళు విజయం సాధించాలా వాళ్ళు ఇట్లా సాక్ష్యం పంచుకోవాలా ఈ మీటింగ్ ఇట్లా కొనసాగుతూ ఉండాలా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అందరు దేవుని ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయం వస్తుంది ఆ విజయం ఎట్లా తృప్తిగా ఉంటుంది నాకు ఇప్పుడు పంచాయతీ ఎట్లాది అది రూపాయి తీసుకోకుండా న్యాయం పైసలు ఇచ్చి నేను న్యాయం చెప్పి తీసుకోమనుకో అది మోసమవుతుంది మా తమ్మికి మోసం చేసినట్టు అవుతుంది నేను దేవునికి మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి నేను ఎవరికి పైసలు లేకుండా పంచ క్లియర్ అయిపోయింది అక్కడ ఆయనకు మోసం జరగలేదు ఇక్కడ నాకు మోసం జరగలేదు నేను దేవుని మీద భారం కాబట్టి మనం దేవుని మీద భారం ఏమున్నా సరే ఆయనకు అప్ప చెప్పుకుందాం ఆయనే విజయం ఇస్తారు మనకి కాబట్టి దేవునికి వందనాలు ఎక్కువ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు అట్లా మన గ్రూప్లో అందరికి ప్రైజ్ లా పేరు పేరున ముఖ్యంగా ఒక్కొక్కరిగా వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకోమని చెప్పండి మనం ఎవరు మధ్య శాంతమస్ మీరు సాక్షి చెప్పండి ఎంతవరకు అయింది సరే మీకు ఎంత అనిపిస్తుంది దేవునికి వందనాలు అందరు మంచిగా లీడింగ్ చేసిండ్రు బ్రదర్ వాళ్ళు కూడా చిన్న పాప ఉన్నప్పటికి కూడా బ్రదరు సిస్టర్ మంచిగా లీడింగ్ చేసిండ్రు దేవుడు వాళ్ళ కుటుంబాన్ని దీవించక మన గ్రూప్ లో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిచ్చుండు ప్రతి కుటుంబం పట్ల కూడా అన్న కూడా అందరి గురించి శ్రద్ధ కలిగి అందరి గురించి ప్రార్థన చేసిండు అన్నకు కూడా నా ప్రతి దినం దేవుడు మన మధ్యలో ఉండి ప్రతి ఒక్కరిలో ఉండి కూడా దేవుడు మనతో మాట్లాడుతుండు ఇంకా మన సంఘము మన కేబిపిఎం గ్రూపు విస్తరించాలా ఇంకా అనేకులు తెలుసుకోవాలా దేవుళ్ళకి రావాలా సత్యంలోకి రావాలా ఇంకా ఇప్పుడు లీడింగ్ చేసే పోయే వాళ్ళు కూడా దేవుడు దీవించాల వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా దేవుడు జాన్ బ్రదరు ప్రియాంక సిస్టరు సక్సెస్ఫుల్గా దేవుళ్ళు చేసిన లీడింగ్ సక్సెస్ అయింది దేవుడు నడిపించాడు అని నేను నడిపిస్తున్నాడు ఇంకా కూడా ముందుకి గ్రూప్ దేవుడు తీసుకొని వెళ్తాడు ఇంకా పరిచర్య గొప్పగా దేవుడు జరిపిస్తాడు ముందు లీడింగ్ చేసే వాళ్ళు కూడా ఇంకా ఇప్పుడు ముందు ముందు చేసే వాళ్ళ దేవుడు నడిపించాలని ప్రార్థనలో పెడతాను దేవుడు ముందుకు లీడింగ్ చేసే వాళ్ళని కూడా దేవుడు దీవించాలా వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా ఈ మీటింగ్ ని నడిపియాల ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక అమ్మే మనకి ఇచ్చిన ఈ సమయం దినం బట్టి దేవునికి వందనాలు మరి ఈ రోజు కేపిఎం లో మన బ్రదర్శం చక్కగా మంచిగా నడిపిస్తున్న దేవునికి వందనాలు దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యలు మరి దేవుడు ప్రతి ఒక్క బిడొక తోడై ఉంటున్నాడు మరి దేవుడు ఇంత వరకు తీసుకొని వస్తున్నాడు మనకు లాక్డౌన్ నుంచి వరకు దేవుడు నడిపిస్తుడు బ్రదర్స్ ద్వారా మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం పతి తినము కానీ ఇందులో నడిపిస్తూ తీసుకొస్తున్న వాళ్ళకు కూడా దేవుడు తోడై ఉంటున్నాడు చాలా మంది బ్రదర్ సిస్టర్స్ మరి వాళ్ళకు కూడా ప్రోత్సహిస్తున్నారు మరి జాను బ్రదర్ చాలా మంచిగా నడిపించిండు ప్రియాంక సిస్టర్ కూడా దేవుడు తోడుండడం వల్ల దేవుడు అనేకమైన విషయాలకు కార్యాలు చేసుకుంటూ వాళ్ళ జీవితంలో తీసుకొని వచ్చిండు మరి వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు కూడా మరి బ్రదర్ సిస్టర్ కూడా మరి మంచిగా వాళ్ళు నడిపించిండ్రు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే చిన్న పాప గుండి ఉండి కూడా మరి వాళ్ళకు మరి అంతగా నడిపించిరంటే అది దేవుడు ఇచ్చిన కృప మరి దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడు మరి వాళ్ళకు అనుకున్న అవసరం కూడా దేవుడు తీర్చిడు మరి దేవుడు ఇక్కడ దేవుని సన్నిధిలో గడిపినందుకు దేవుడు వాళ్ళకు అద్భుతాలు ఆచరిక జరిగించిండు మరి సేవలో కూడా వాళ్ళు వాడబడుతున్నారు ప్రతి ఒక్కదాం దేవుని మరి యేసు మరి దేవుడు మరి యేసుప్రభు ద్వారా వీళ్ళ అనేకమైన విషయాన్ని చాలా మంది ఈ గ్రూప్ లో నడిపించాలని మాకు చిన్న మనవి ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇక్కడ ఉండి రావాలా నడిపించాలా మరి దేవుని మరుమలు తెలుసుకోవాలా వాళ్ళ జీవితాల సాక్ష్యాలు కూడా రావాలా ఇంకోటి ఏంటంటే దేవుడు మనకు అనేకమైన సత్యానికి బయలుపరుస్తున్నాడు చాలా సంతోషకరము దేవుడు వాళ్ళ జీవితాలను ఎంతో మేలు చేసుకుంటూ మరి సేవలు కూడా వాళ్ళు ఎదుగుతా ఉన్నారు మరి ఏ విధంగా నడిపించుకోవాలా ఏ విధంగా తెలుసుకోవాలా ఇది దేవుడు ఇచ్చిన సమయము మనకి ఇచ్చిన ఈ ధన్యత మనం ఎంతోగానో మనం ముందుకు నడిపిస్తున్నామంటే ఇది ఒక రీడింగ్ ఈ రోజు జరుగుతున్నది అంటే మనం ఈ రోజు రే పొద్దున జీవితంలో కూడా ఈ విధంగా టైమింగ్ మెయింటైన్ చేస్తాము అనేది ఇలా దీని ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాము ఈ టైం మనం నేర్చుకుని ఈ ఈ టైం వరకు మనం పాటలు పాడుతూ ప్రార్థిస్తూ మరి వాక్యాలు చెప్తూ ముందుకు నడిపిస్తాము అనేది ఈ మనకు ఇది ఒక మనకు దేవుడు నేర్పిస్తున్న ఒక విధానం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ మనకు టైం టు టైం మనకు నేర్చుకుంటే ఇతరులకు మనం దేవుని సందికి తీసుకురానికి ఒక అవకాశం మరి దేవుడికి ఏపీ లో మరి అనేకమైన సత్యాలు బయలుపరుస్తున్నాడు మరి ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు తోడైంటున్నాడు మరి సేవలు కూడా వాడబడుతున్నారు మరి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క బిడ్డ ప్రదర్శనకు సేవలు వాడుకుంటున్నందుకు మరి దేవునికి వందనాలు మరి ఇంతగా సత్యం చాలా బయలుపరచబడ్డది ఎంత అంటే చెప్పలేనంత అవన్నీ తెలుసుకుంటే మనము ఇంత దేవుని సన్నిధిలో ఉండి మరి సైతాన్ మీద ఇంత యుద్ధం నేర్చుకున్నాము అంటే చాలా విధాలుగా నేర్చుకున్నాము సత్యాల ద్వారా మరి సైతాన్ ఎదురించే శక్తి మనకి ఇచ్చేయండి ఎందుకంటే ఈ కేపిబిఎం గ్రూప్ లేకపోతే ఇవన్నీ జరిగేవి కావు ఈ విధానం మనం నేర్చుకునే వాళ్ళము కాదు నేనైతే చాలా అనుభవ పూర్వకంగా చెప్పగలుగుతున్నా చాలా అంటే చాలా అనేకమైన విషయాలు దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నాను దేవుని సన్నిధికి అనేకమైన దర్శనాలు కూడా నేను చూడగలుగుతున్నాను ఎందుకంటే అంతగా దేవుడు నాతోని దేవుడి తోడే ఉంటున్నాడు ఈ కేపి పిఎం లో లేకపోతే నేను ఎక్కడ ఉండను నాకు తెలియదు ఎందుకంటే ఇలా ఉన్నందుకు ఎందుకంటే నేను ఎంతో సావాసాలకెళ్ళినా ఎక్కడెక్కడో తిరిగినా కానీ ఇంతగా బలమైన మాటలు ఇతమైన శక్తి ఇంత పరిశుద్ధాత్మ శక్తి అంతగా ఉన్నా కూడా అంతగా నేను అక్కడ అనుభవించలే కానీ ఇక్కడ ఈ ఈ గంట పొద్దు మనము పొద్దు నుంచి రాత్రి దాకా ఎన్నో సమయము వేస్ట్ చేస్తుంటాం కానీ ఈ సమయంలో ఈ రాత్రి కాలం దేవుడు మనకిచ్చిన ఈ గంట టైంలో కూడా ఈ తొమ్మిది గంటల నుంచి మన ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మన పది గంటల వరకు మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాము ఈ ఈ చిన్న దాంట్లోనే ఎన్నో మర్మాలు నేర్చుకున్నాం మన నైత అయితే చాలా సత్యాన్ని నేర్చుకున్నా మన ఎట్లా కుటుంబాన్ని ఇది చేసుకోవాలా కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలా మరి సైతాన్ని ఏ విధంగా ఎదిరించాలా యుద్ధం చెయ్యాలా అది మన దగ్గర పారిపోతది అది మన దగ్గరికి రాదు ఎందుకంటే ఈ సత్యం తెలిసి ఈ కేపి పిఎం లకి అనేకమైన విధాలు నేర్చుకున్నా చూడు బ్రదర్స్ మన చంద్రశేఖర్ అనే గాని రవ్వననే గాని మరి బ్రదర్స్ ఎంత మంది తీసుకుంటూ వచ్చారంటే దేవుని కృపాది ఈ రోజు అనుభవ పూర్వకంగా ఎందుకంటే నా జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నా ఎంత అంటే సైతాన్ తొక్కంతగా నాకు దేవుడు అంతగా నేర్పించిండు దేవుడు అంతగా దేవుడు నన్ను అభిషేకించి వాడుకుంటున్నాడు అంటే ఈ సత్యం తెలుసుకోవడం వల్ల మరి ఈ సత్యాలు నాకు చాలా అర్థమయ్యి దాన్ని ఎట్లా ఎదిరించుకోవాలి ఏదో కుటుంబాన్ని ఏ విధంగా చేసుకోవాలా రక్షణకు ఏ విధంగా మరి యుద్ధానికి వెళ్తున్నప్పుడు మరి సేవకి వెళ్తున్నప్పుడు మరి అక్కడ ఏం జరగాల ముందుగానే దేవుడు అన్ని బయలుపరచుకుంటూ మరి సైతాన్ని కూల్చుకుంటూ తీసుకొస్తున్నాం అది దేవుడిచ్చిన కృప ఈ రోజు ఈరోజు సాక్షిగా చెప్తున్నానంటే దేవుడు పెద్ద సాక్షిని కానీ నేను ఎక్కడన్నా నేర్చుకోలేదు ఇక్కడ కేపి పిఎం లోకి వచ్చినాకనే నేను చాలా నేర్చుకున్నా దేవుడు ఎంతగానో నాకు అనేకమైన విషయాలు అనుభవపూర్వకంగా నేర్పిస్తున్నాడు మరి ఈ మీటింగ్ లో మరి బ్రదర్ సిస్టర్ కూడా చాలా మంచిగా నడిపించారు చాలా సంతోషము ఎందుకంటే వాళ్ళు అనుభవపూర్వకంగా సాక్ష్యం చెప్పిండు బ్రదరు చాలా సంతోషం ఎందుకంటే ఇది నేర్చుకుంటే చాలా దీవెలు చాలా ఆశీర్వాదాలు సేవలు ఏ విధ యుద్ధానికి ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ మనకు నేర్పింపబడుతుంది కదా ఇంతమందికి మనకి ఎవ్వరు కూడా చెప్పరు బయట బ్రదర్లే కాని సిస్టర్లే కానీ బయట చర్చే కాని ఇక్కడ చెప్పవు అంతగా ఇక్కడ తెలియబడుతుంది ఇంట్లో వాళ్ళు చాలా అనుభవంగా పూర్వకంగా మనము నడిపింపబడతాము అనేకమైన విషయానికి తెలియచేయబడుతుంది కుటుంబంలో దీవెలు పొందుతావు అనేక మంది సంధికి తీసుకొని రాగనేది శక్తి ఇక్కడ ఉంది కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు ఇంకా ఎవరైతే నడిపిస్తారో వాళ్ళు కూడా దీవెలు పొందాలా సేవ చేయాలా దేవుడు ఎద్దట సాఖిగా నిలబడాలా ఇదే నా సాక్ష్యం దేవుడు దీవించను గాక ఆమెన్ థ్యాంక్ యూ సార్ ప్రైజ్ లాడ్ ఇంకొక నాది ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే ఎవరైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఎవరు కాదకుండా అందరు ప్రోత్సహించరు అందరూ ఎంకరేజ్మెంట్ అందరు సపోర్ట్ చేసిర్రు అందులో కూడా ప్రైజ్ లాడ్ ఈరోజు మీరు రేపు ఉంది అంటే సరే మేము చెప్తామనే మాటనే వచ్చింది తప్ప మేము చెప్పమని ఎవరు అనలేరు అందరు సపోర్ట్ చేసిర్రు మెసేజ్ విషయంలో కూడా వాకింగ్ చెప్పడానికి కూడా ఎవరు వెనుకకి వెళ్ళలేరు అందరు కూడా అందుకు సాక్ష నామానికి మహిమ కలుగా బ్రదర్ ని సిస్టర్ ని దేవుడు గొప్పగా వాడుకున్నాడు సేవ జీవితంలో లీడింగ్ చేయడానికి మాత్రం లీడింగ్ చేయడానికి కానీ అన్నవాళ్ళు ప్రతి దాంట్లో కూడా చాలా దేవుడు చక్కగా వాడుకున్నాడు దేవునికి మహిమ ఆయన కృప ద్వారా వాడుకొని వాళ్ళిద్దరిని నిలబెట్టిండు దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచన్నాడు ఆశగల ప్రాణాన్ని తృప్తి తృప్తిపరచన్న దేవుడు వాళ్ళ ప్రాణాన్ని కూడా తృప్తిపరచి దేవుడి సేవలో వాడుకున్నాడు వాక్యాల ద్వారా మేము కూడా ఎంతగా బలపడ్డాము దేవుని మాటలు ప్రతిరోజు వి ఈ వాక్యం మనం వింటున్నాం కాబట్టి మనం అనుదినం ఈ రోజు ఒక బాధతో ఉన్నామంటే దేవుడు సూటిగా అదే ఎతి మాట్లాడతాడు అన్నమాట ఒకవేళ రోజు ఇలాగ వాక్యం లేకుండా ఉన్నట్టయితే మనం నీరు నిరుత్సాహంలో బాధతో వేరెంతో కృంగు కుంగుదలతో ఉండేవాళ్ళం ప్రతి రోజు దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు దేవుడు మనకు ప్రతిరోజు వాక్యంతో మాట్లాడి బలపరిచి ఎప్పుడైతే ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేము అనుకుంటామో అప్పుడే దేవుడు బలతన బలమైన వాకు విడుదల చేసి మన హృదయాలను నా దేవుడు బలపరచిండు తృప్తిపరచిండు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళని పరిస్థితిలో దేవుని వాక్యాల ద్వారా మాట్లాడి ప్రోత్సహించడం బలపరచడం ఇంకా ముందుకు దేవుని కొరకు మనము ఇంకా ఏదన్నా చేయాలన్నట్టుగా దేవుడు అంతగా బలపరచిండు ఈరోజు సిస్టర్ గారి ద్వారా కూడా దేవుడు అద్భుతంగా మాట్లాడి అన్నను ప్రియాంక సిస్టర్ని రాజాన్ బ్రదర్ని దేవుడు గొప్పగా వాడుకున్నందుకు దేవునికి వందనాలు అదే అది దేవునికి కృతజ్ఞతలు వాళ్ళ ప్రయాసాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను దేవుడు చినే అవకాశాన్ని బట్టి వందనాలు అందరికీ ప్రైజ్లా మీ మీరు, దేవుడు ప్రతి దిన మనని కాచి కాపాడుతున్నాడు మనం చివరి నెలలో ఉన్నాము దేవునికి చివరి నెల వరకు మనల్ని నడిపిస్తుంది దేవుడు ఈరోజు తొమ్మిదో తారీఖు మనం వాక్యాలు వింటున్నాం ప్రతి ఒక్కరితోని ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు కొత్త కొత్త విషయాల్లో దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు చూడంత గొప్ప దేవుడు ఈరోజు మనం వాక్యం విన్నాము చూడ దేవుడు మనతో మాట్లాడుతుంది ఎందుకంటే ఆయన రాకడా త్వరలో ఉంది కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతు ప్రతి ఒక్క బిడ్డతోని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యంగా ఆ బ్రదర్ జాన్ బ్రదర్ సిస్టర్ని దేవుడు సేవల వాడుకున్నందుకు దేవునికి వందనాలు దేవుడు వాళ్ళకి తోడయుడిని నడిపించినందుకు దేవునికి వందనాలు ప్రతి ఒక్కరు దేవుడు వాక్యం ధర మనతో ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి వందనాలు కాబట్టి వాక్యం ధర మనం అన్ని తెలుసుకుంటున్నాం కొత్త కొత్త విషయాలు దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాం విషయాలు కూడా దేవుడు మనతోని మాట్లాడుతూ ఉంటాం ప్రతి బిడ్డతో దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు చూడు మనం ఒక వాక్యం విన్నాం సండే రోజు అన్న చెప్పిండు ఇది భయంకరమైన దినమని చెప్పిండు కానీ కొందరు తెలుసుకోలేకపోతా ఉన్నారు దేవుడు పిల్లలే భయంకరమైన దినాలు సమయం ఇప్పుడు ఈరోజు ఈ నెల అయితే మొత్తం సమయం వేస్ట్ చేస్తూ కానీ మనకు తెలిసింది కాబట్టి చూడు మనం సమయం వేస్ట్ చేయలేక పోతాం దేవునిలో గడుపుతా ఉన్నాం ఈ సమయంలో కూడా మనం ఇక్కడ కూర్చుండిపోతాం కూర్చొని మనం దేవుడు వాక్యం మనము వింటా ఉన్నాం అంత గొప్ప దేవుడు మనతోని మాట్లాడుతుండే సమయం మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు బ్రదర్ని సిస్టర్ని వాడుకున్నందుకు దేవుడికి వందనాలు మనకి సమయం ఇచ్చిన దేవునికి వందనాలు మనందరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు కాబట్టి మేము ఇక్కడ ఒక అంశం పెట్టినా ఒక బ్రదర్ది చేసినరు ఆ బ్రదర్ మొత్తం కంప్లీట్ గా మంచిగా అయిపోయిండు చాలా మంచిగా అయిపోయిండు ఆయన డ్యూటీ కూడా వెళ్తా దేవుడు ఆయన ముట్టి స్వస్థపరిచినాడు ఈ ఒక ఈ గురు ఇక్కడ కూర్చున్నందుకు కేబిపేమ్ లో మేము జాయిన్ అయినందుకు దేవుడు మా అతను ఎన్నో ఎన్నో విషయాల దేవుడు దేవుడు కార్యాలు చేసిండు కార్యాలంటే ఏంటంటే ముఖ్యంగా దేవుడు మమ్మల్ని కాపాడుతూ ఆయన సేవలో వాడుకుంటూ దేవుడు మంచి ఆరోగ్యాలు ఇస్తూ ముఖ్యంగా మనకు ఆరోగ్యం ముఖ్యం దేవుడు ఆరోగ్యం ఇస్తుడు ఆయన నడిపిస్తుడు మనం కాపాడుతుడు ముందుకు నడిపిస్తున్నాడు దేవుడు అంత గొప్ప దేవుడు మనకి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ దేవుని ముందు మనం ఇంకా ఎక్కువ కలిగి ఉండి ఆయనలో మనం భయభక్తులు కలిగి ఉండి భయభక్తులు కలిగి ఉండి ఇంకెక్కువ దేవుళ్ళ ఇంకా భయం కలిగి భక్తి మనం ముందుకే నడుస్తూ ఉండాలి ఇంకా చివరి ఇంకా పది పది ఇరవై మనము వెళ్ళిపోతాం ఒక సంవత్సరం అన్ ఈ లోకరీతిగా మనుషులకి కొత్త సంవత్సరం అనుకుంటారు కానీ కాబట్టి ఆ యొక్క సంవత్సరం వెళ్ళిపోతుంది కాబట్టి దేవుడు మనని కాపాడుతూ వస్తున్నాడు కాబట్టి అంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాం కాబట్టి ఇన్ని అందరి మనం వాక్యాలు వింటున్నాము దేవుడు అందరి ద్వారా మనం కాబట్టి కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకుంటున్నాము ఆ యొక్క మనని నడిపిస్తూ ఉంది కాబట్టి అంత గొప్ప దేవుడు కాబట్టి బ్రదర్ని సిస్టర్ని వాడుకున్నందుకు దేవునికి వందనా చెల్లిస్తూ ఇక చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ థాంక్యూ అందరికీ ప్రైజ్ ద లార్డ్ థాంక్యూ సర్ప్రైజ్ లార్డ్ నతలీల్ బ్రదర్ ద ప్రైజ్ ద న ప్రైజ్ బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అందరికీ వందనాలు చెప్పుకుందాం ఓకే థాంక్యూ దేవుని పరిశుద్ధనామానికి వందనాలు మరిసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు మరి దేవుడు ఇచ్చిన ఈ ఆకాంక్షను బట్టి దేవి నామానికి మహిమ చెల్లిస్తుంటున్నాను ఎందుకంటే మనము నమ్మదగిన వారం కాకపోయినా కానీ దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు మనకున్నాడు బలపరిచేవాడు మరి సమస్త మహిమ ఘనత ఆయనకి చెల్లెలు మరి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మరి దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ మరి ఇన్ని దినాలు కాచి కాపాడి మరి ఆయన కృపలో మనల్ని అందరినీ సమకూర్చి భద్రపరిచి ఆయన వాక్కులను మనకు అందిస్తున్న దేవునికి మేమ కలుగును గాక మరి మరి ఎంతో సహనముతో మరి ఎలాంటి పరిస్థితులనైనా ఇది దేవుని కార్యము కాబట్టి ఆయన అయితే ఆపుకోడు కాబట్టి మరి మీ ద్వారా మరి దేవుడు అనేకులకు ఆయన ప్రేమ మాటలను ఆయన జీవ మనందరినీ బలపరుస్తూ ప్రతి దినము మరి ఆయన మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి మేము చెల్లిస్తున్నారు మరి బ్రదర్స్ సిస్టర్కి అందరికీ వందనాలు ఎందుకంటే మరి చాలా మంది మరి కంటిన్యూగా వచ్చేవారికి మరి దేవుడు వాళ్ళని దీవించిన ఎంతో ప్రయాసంతో మరి వారు మరి టైంకి కూడా అన్ని విధానాలుగా సహించి పాటలైనా ప్రార్థన వారు పాల్గొని ఎంతో ఆసక్తి చూపించిన మరి మరి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంది ఎందుకంటే ఆసక్తి మరి చాలా మరి ప్రాముఖ్యమైంది దేవుని విషయంలో అలాంటి వారు చాలామంది మనలో ఉన్నారు ఎందుకంటే సగం అయిపోయాక వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు మరి ఇక్కడే హైదరాబాదులోనే ఉండి కూడా వాళ్ళ పేర్లు ఎప్పుడు ఉంటాయి కానీ వాళ్ళు రాక్యం ఉన్నప్పుడే వస్తారు మరి ఏందో తెలియదు మరి అది వాళ్ళ అదృష్టము కాకపోవడానికి దురదృష్టమో మాకు తెలియదు ఇది ఎందుకంటే చెప్పాలండి మనసులో ఉంచుకోవడానికి వీల్లేదు కానీ నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ యొక్క కూడుకున్న నెలకు ఒకసారి ఎక్కడన్నా మీటింగు విషయంలో కూడుకునే విధంగా చూడండి ఈ కేబిపి ఎప్పుడు నేను ముగించినప్పుడే చెప్దాం అనుకున్నాను అప్పుడు టైం దొరకలేదు నెలకు ఒకసారి మీటింగ్ జరిగే జరిపే విధానంలో చూడండి మరి అనతోడు మాట్లాడండి ఇది మంచి విధానమే అనిపిస్తుంది ఎందుకంటే ఒకరి బాధలు షేర్ చేసుకోవడానికి ఇది బాగానే ఉంది కాని లోపాలు ఏ ఉన్నా కూడా మరి సరిదిద్దేవాడు దేవుడే కాని హెచ్చరించే సేవకుడు కూడా మనకు ఉండాల అందుకని మనము కూడా ఒకరు చెప్పాలా ఒకరు చెప్పింది మనం వినాలా మనమే గొప్ప అనుకునే విధానాల్లో మనం ఉండకూడదు అది మన మినిస్ట్రీ కాదు కాబట్టి మరి గ్రహించాలి దేవి నామానికి వంద నాలుగు మరి మీ నామానికి మీ ఆయన నామే మహిమ పొందాలా మరి మనము ఎంతైనా మరి ఆయనను స్తతించేవారం కాబట్టి మనము లోబడి మరి ఆ నామానికి మేము ఘనత ప్రభావాలు తెచ్చే బిడ్డలుగా ఉండాలని మరి ఈ యొక్క కేబిపిఎం గ్రూప్ తరఫున మరి నేను వేడుకుంటున్నాను మరి క్షమించండి ఎందుకంటే ఇవి నిజము అని అందరికి తెలుసు కానీ స్వీకరించండి అందుకనే మరి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ అవకాశం ఇచ్చాడు బ్రదర్ సిస్టర్ గుట్టి పని మరి దేవుడు దీవించునిగాక మరి వాళ్ళకు నెమ్మది శాంతి సమాధానము ప్రతి ఒక్కరికి కలుగునుగాక అని చాలా మంచి మాట అయిపోయారు అందరు వచ్చి పార్టిసిపేట్ చేయాలని అందరు వచ్చి పార్టిసిపేట్ చేస్తేనే ఇది ఒక మెట్టింగ్ తయారైతుంది అందరు రావాలని కోరుకుంటున్నాను మెసేజ్ ఉన్నప్పుడు మెసేజ్ టైం కాదు మెసేజ్ లేకపోయినా రండి అందరు జాయిన్ అండి అది ఒక దేవుని కృప ఇది ఒక పని కాబట్టి రావడం చాలా అవసరం కాబట్టి మా మధ్యలో దీప శర్మ వాక్యం అందిస్తారు అందరికి ప్రైజ్ అలవాడ్ బ్రదర్ సిస్టర్స్ అందరికి ఎక్కువ అమ్మమ్మ ప్రైజ్ అలవాడ్ లీడ్ చేసిన బ్రదర్ సిస్టర్ని వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎందుకు అంటే చాలా మట్టుకు అయితే ఈ లీడ్ నడిపి ఎక్స్పీరియన్స్ కావాలి ఎందుకు అని అంటే ఎక్స్పీరియన్స్ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాము సో ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఒక టూ త్రీ డేస్ అట్లా రన్ చేస్తూ ఉంటే అనుభవం మీకు వచ్చిందని నేను విశ్వస్తున్నాను నేను నమ్ముతున్నాను మెయిన్ రీజన్ ఏంటంటే లాక్డౌన్ నుంచి ప్రైస్ ఇప్పటివరకు కంటిన్యూగా రన్ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్ ఓన్లీ ఎందుకు అంటే ఆయన కృప ఉంది కాబట్టి మనం అందరం కలుసుకుంటున్నాము ఏకబీస్తున్నాము ప్రార్థిస్తున్నాము వాక్యం ఒక్కొక్కరికి అవకాశం దొరుకుతుంది సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్ ఒక మంచి అవకాశం అనేది మనకు ఎందుకంటే దేవుడు ఒక అవకాశం మనకి ఇచ్చిందంటే ఒక ఛాన్స్ మనకి ఇచ్చిందన్నట్టు ఆ ఎప్పుడైతే మనం ప్రీచింగ్ చేస్తుంటామో వర్డ్ ఆఫ్ గాడ్ ని అప్పుడు మన జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశం అనేది ఇక్కడే జరుగుతుంది కేబిపిఎం గ్రూప్ జరుగుతుంది ఎందుకంటే ఎక్కడెక్కడో వాక్యాలు వింటుంటాము చేస్తుంటాము కానీ అందరు బోధించే వారి ఉంటారు కానీ దాని వర్డ్ ని ఫాలో అయ్యే చాలా తక్కువ వర్డ్ ఆఫ్ గాడ్ ని పట్టుకొని దాన్ని వెంబడించడానికి చాలా తక్కువ మందే ఎక్కడోళ్ళు అది మన గ్రూప్ లో నేను కాబట్టి వా వాళ్ళు మన గ్రూప్ లో నేను చూసినా దేవుడు అట్లా బయలుపరిచినాడు కాబట్టి మనము ఇంత స్ట్రాంగ్ గా ఈ కేబిపిఎం లో నిలబడగలుగుతున్నాం బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్ ఓన్లీ ఆయన కృప ద్వారానే మనం ఇక్కడ నిలబడి రన్ చేయబడుతున్నాం ఎందుకు ఆయన ప్రేమ అంతే ఇంకా ఆయన ప్రేమ ఉంది కాబట్టి మనం అందరం తప్పిపోవద్దు అందరం రాజ్యంలో ఉండాలా అనేసి ఆయన మనల్ని నేర్పరచుకున్న దేవుడు అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇంత మంచి టైమే కానీ ఒక లీడే కానీ మెసేజే కానీ ప్రేసే కానీ ప్రే రిక్వెస్ట్లే కానీ ఎంతో ఆపదలో ఉన్నవారు హాస్పిటల్లో చనిపోయే పరిస్థితిలో ఉన్న వారి కొరకు కూడా లీడింగ్ లో చెప్పి రన్ చేపించి అంటే వాళ్ళకి అందరికి స్వస్థత వచ్చిందంటే బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్ ఓన్లీ ఎందుకంటే కృప ఉంది కాబట్టి ఇవన్నీ మనకు రన్ అవుతున్నాయి లీడ్ చేసే వాళ్ళు కూడా చూడండి వాళ్ళకు సమస్య అనేది వచ్చింది వాళ్ళ వైఫ్ కింద పడిపోయింది చక్కెర పడిపోయింది వాళ్ళ వాళ్ళ పాపకి కూడా హెల్త్ బాగాలేదు అయినా కానీ దేవుడు మంచి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి నడిపించినాడు సో వాళ్ళిద్దరే చేసిన లీడ్ ఎక్స్పీరియన్స్ అనుభవంతో చేసినట్లు నాకు అనిపించింది ఇంకొకటి ఏంటంటే మనం నేర్చుకున్న ప్రతి వాక్యలో ప్రతి ఒక్కళ్ళ ద్వారా దేవుడు మాట్లాడండు ప్రతి ఒక్కళ్ళ ద్వారా మనము దినమంతా ఎట్లుంటున్నామో తెలియదు కానీ నాకు ఈ వర్డ్ మంచి అనిపిస్తుంది ఆ ఎట్లా అంటే పెదువులతో దేవుని గణపరుస్తారు అన్ని చేస్తారు కానీ హృదయం ఎంతో దూరంగా ఉంటది కానీ ఒక టైమ్ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరం ఏకప్పించినప్పుడు కేబిపిఎం గ్రూప్ లో అప్పుడు అర్థం అవుతుంది హృదయం ఎలాంటిది ఎట్లా కదా ఈ వర్డ్ ఎందుకు నేను చెప్తున్నానంటే దినమంతా మన హృదయం పరిగెత్తుతా ఉంటది తినమంత ఆ పని ఈ పని ఈ పని ఆ పని అని పరిగెత్తుతూ ఉంటది ఆ కొన్ని కొన్ని సార్లు మనము ఏం చేస్తామంటే టైమింగ్స్ మర్చిపోతుంటాం అయినా టైంకి ఆ మెసేజ్ వేయడము దాన్ని చూసుకోవడం రావడం ఇవన్నీ వచ్చినప్పుడు మనకు ఆ ఆట్లో అర్థమైపోతుంది తెలిసిపోతుంది అయ్యో ఈ రోజు నా వాక్యం ఉంది కదా నేను వెళ్ళాలి అని అప్పుడు మనం సిద్ధపడతాం సో అట్లాంటిది ఎందుకంటే మనం పెద్దలతో ఎన్నో చెప్తా ఉంటా చేస్తూ ఉంటాము కానీ హృదయం అనేది సహకరించదు చాలా మట్టుకు కానీ మన గ్రూప్ లో అయితే దేవుని కృప ద్వారా ఆయన ప్రేమ ద్వారా ఆ ఆ యొక్క టైంలో మాత్రం ఖచ్చితంగా సహకరిస్తుంది ఎందుకంటే ఆ టైంలో స్టెబిలిటీ అనేది వస్తుంది అట్లా అట్లా దేవుడు అందరినీ నడిపించాడు ప్రతి ఒక్క వాక్యం ద్వారా నేను బలపడ్డాను ఆ చెప్తున్నాను కదా ఈవెన్ దో నేను ఎక్కడికైనా సేవకు వెళ్ళినా దేవుడు నాకు ఆయన చాలా ఆయన అస్తం తోడుంది ఆ ఒకప్పుడు ఆ ప్రార్థన చేపించుకోవాలన్నా ఎవరు ముందుకు రారు సో అలాంటిది ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కని నాకు అంటే నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో నా ఎడ్యుకేషన్లో అంటే నేను చదువుకున్న హాస్టల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన మట్టుకు వాళ్ళంతలో వాళ్ళ ప్రేరపణ వాళ్ళకు వస్తే వాళ్ళు నా ప్రా నా దగ్గరికి వచ్చి నాకు ఎందుకో ప్రేరపణ ఉంది నీతో ప్రాధాన్యం చేయించుకోమని నాకు దేవుడికి ప్రేరేపణిస్తున్నాను ఈ విధంగా చెప్పడం ద్వారా అంటే ఇవన్నీ ఎట్లొచ్చినాయి అంటే నేను ఎప్పుడైతే కేబిపిఎం గ్రూప్ లోకి వచ్చి వాక్యలు వినపడము అంటే వాక్యలు ఏదైతే వింటున్నానో నాకు కొన్ని కొన్ని ఎట్లా అంటే గా దేవుడు కొన్ని జ్ఞాపకం చేస్తుడు సో నేను ప్రతిరోజు ఆయన ఆత్మ కోసమే వివరించాలి అని ఒక ప్రేరేపణ దేవుడు అంటే ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే ఈ గ్రూప్ లో ప్రేయర్ మీటింగ్స్ రన్ చేయడం ద్వారానే ఒకటి గ్రహించండి ఈ కేబిపిఎం గ్రూప్ లో ఉన్నాం కాబట్టి మనం ఎక్కడ తప్పిపోతలేం ఒకవేళ ఈ ప్రైజ్ కానీ మిస్ అవుతే కానీ అప్పుడు ఎవరి జీవితం ఎట్లా ఉందో ఆ టైంలో తెలుసా కాబట్టి నా ప్రతి పర్సనల్ ప్రే కానీ ఆ ఈవెందో గ్రూప్ లో ఈ ప్రే చేయడం ద్వారా అయితే నేనైతే ప్రార్థన చేసేది ఈ ప్రైస్ ఆగిపోవద్దు కంటిన్యూ గా ఉండాలా అట్లా ఉన్నందుకే మేము బలపడుతున్నాం ప్రభా లేకపోతే మా పరిస్థితి ఏంటో లోకం అంతటా గలిబిల్లులో ఉంది మేము ఎక్కడ పోతున్నాం మా పెళ్ళి మమ్మల్ని కాపాడుతుంది అందుకే ఒకళ్ళ లీడ్ ఉండాలా ఒకళ్ళు నడిపించాలా ఒకళ్ళు టీచ్ చేయాలా అట్లా ఐక్యతగా అంటే మన గ్రూప్ లోనే ఉంది కదా ఎవరు ఇష్టం వచ్చిన అది సెకండరీ కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ గివింగ్ టు మీ నాకు ఎవరైతే ఇస్తున్నారో దాన్ని బట్టి నేను సంతోషించి ఆనందిస్తున్నాను ఇచ్చేవాడు ఎవరు ఏ ఇంకా ఆయన మించిన వాడు ఎవ్వలేరు కాబట్టి ఆయన గొప్ప దేవుడు ఆయన అందరికి సపోర్ట్ చేస్తుడు అందరికి ప్రోత్సహించడు అందరికి ముందుండి నడిపించాడు ఏ సుప్రభాయ్ సో ఎవరి లీడ్కైనా ఏ దానికైనా సాక్ష్యం పంచుకుంటున్నాము ప్రతి వారిది అంటే ఆయన నా మనకి మాయమ కలిగించిన వారు దేవుడు నడిపిస్తున్నాడు ఎందుకంటే ఈ ప్రయత్నం నేను ఎంతో నా ఫ్రెండ్స్ కి కూడా చెప్పిన నా మేము ఇట్లాక్డౌన్ నుంచి ప్రేయర్ మీటింగ్స్ చేస్తున్నాము మీది కూడా రండి అని వాళ్ళు వస్తా అంటారు చివరికి వాళ్ళ అంటే వాళ్ళు చెప్పే బోధ డిఫరెన్స్ అయిపోతాయి కాబట్టి కొంతమంది రారు కాబట్టి నేను వాళ్ళకైతే ఫోన్ లోనే చెప్తాను వాక్యాలు ఏవైనా ఉంటాయి సో దేవుడు అట్లా కూడా నడిపిస్తుంది ఇవన్నీ జరుగుతున్నాయంటే బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్ ని ఆయన ప్రేమ ఆయన కృప ఆయన కనికరం అంతే ఆయన కనికరంలో నుంచి తప్పిపోవద్దు ఆయన కృపలో నుంచి అసలే తప్పిపోవద్దు కాబట్టి ఇవన్నీ ఈ కేబిపిఎం లో నేను నేర్చుకున్నా కానీ నేను ప్రతిది కొత్తది వినాలి అని అనుకుంటాను వింటున్నాను నాకట్లా దేవుడు సహాయపడుతున్నారు ఎందుకు అంటే ఇట్లా ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఒకరి ద్వారా మాట్లాడడం వల్ల మనం బలపడము ఇతరులకు చెబుతున్నామంటే అది దేవుని కృపని ఆయన ప్రేమని అసలు ఏం చెప్పాలో ఏమి అసలు ఏమి తెలియని పరిస్థితిలో కూడా ఆయన మనల్ని వాడుకుంటున్నాను సో మనం స్పెషల్ కాదు మనం గ్రేట్నెస్ కాదు మనలో ఏం లేదు ఏం లేదు జస్ట్ వి ఆర్ వెల్స్ అంటే మనం ఒక పాత్ర ఆ పాత్రలో మనం సరిగ్గా ఉన్నామా లేదా అని చెక్ చేసుకునే టైము ఇక్కడ ఉంది కేబిపీఎం లో సో ఐఎమ్ లెర్నింగ్ దిస్ ఎవ్రీథింగ్ ఇన్ కేబిపిఎం గ్రూప్ ఓన్లీ నేను ఎక్కడ వినలేదు ఆ చెప్తున్నా కదా ఎక్కడెక్కడో పరిగెత్తినా చేసినా నాకు ఎవరి ప్రీచింగ్స్ ఎవరిథింగ్ నాకు కరెక్ట్ గా అనిపించలేదు నేను విన్నావి ప్రీచింగ్సే కానీ ఎవరైనా వాక్యలు చెప్తే నాకు ఇది సత్యము అని తెలుస్తుంది అని అంటే మన గ్రూప్ లోనే ఇంకా దానికంటే మించి నేను ఎక్కడా వినలేదు కూడా ఈవెన్ దో నేను విన్నా దేవుని అడిగితే ఆయన చూపించింది ఇది కరెక్ట్ వే కాదు ఈ కాదు ఇది కాదని నాకు మొన్న నేను డిసైడ్ చేసుకున్న అనుసంధా నేను తెలుసుకున్నాను కానీ దేవుని బలపరచాడు ప్రతి నాకు అక్కడ ఏం సత్యం అనిపించలేదు కానీ మన గ్రూప్ లోనే నాకు సత్యం అనిపించింది సో దేవునికి మహిమ కలిగిన గాక టీచింగ్ చేసి ఎవరైతే లీడ్ చేసారో అండ్ నెక్స్ట్ పర్సన్స్ వాళ్ళు ఇఫ్ దేర్ ఆర్ మిస్సింగ్ ఆల్సో వాళ్ళు ఒకవేళ మిస్ అయినా అదర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో లీడ్ తీసుకున్నారో వాళ్ళ కూడా కృతజ్ఞతలే ఎందుకనంటే ఒక పర్సన్ ఎవరైతే లీడ్ చేసే పర్సన్ ఉన్నారో వాళ్ళు మిస్ కూడా నెక్స్ట్ పర్సన్ కంటిన్యూషన్ చేస్తున్నారు కాబట్టి దానికి థ్యాంక్స్ ఎందుకు ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళు తీసుకుంటున్నారు ఒకవేళ వాళ్ళే తీసుకోకపోయి ఉంటే ఆ రోజు ప్రేయర్ ఆగిపోతుండే కానీ నెక్స్ట్ పర్సన్ ఇస్ ఇట్స్ రెడీ టు స్టార్ట్ దర్ లీడింగ్ కదా అంతే ఒక్కరు ఇంకొక పర్సన్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళ కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఒకళ్ళు కాకపోయినా తీసుకోవాల్సిందే అది ఒక ఐక్యత కాబట్టి ఆ ఐక్యత మనలో ఉండాలా మన గ్రూప్ ఉండాలా ప్రతి వాళ్ళు టైంకి రావాలా చేయాలని అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ల నేను నేను రాలేదు కొన్ని కొన్నిసార్లు నేను ప్రేరేసి నేను అందలేకపోయినాను ఎందుకంటే నాకున్న ఎగ్జామ్స్ ని బట్టి అండ్ కొన్ని కొన్నిసార్లు నేను ఇంట్లో ఉండి కూడా ఆ వాక్యం వినుకుంటేనే చదువుకుంటా అట్లా కూడా నేను కొంచెం డిస్టర్బ్ అయిపోయి కూడా నేను కట్ చేసిన ఎందుకంటే అక్కడ వాక్యం వినాలని అక్కడ ఇట్లా కూడా ఇట్లా కూడా నేను కొంచెం డిస్టర్బ్ అయిపోయాను ఇంకోటి ఏంటంటే నా ఫోన్ కూడా కొంచెం ట్రబుల్ ఇచ్చింది అట్లా నేను కొన్ని రోజులు రాలేదు తర్వాత నా ఎగ్జామ్స్ అయిపోయినాక నేను ప్రజెంట్ అయినా ఇంకో కొన్ని కొన్నిసార్లు నేను రాలేదంటే బికాస్ ఆఫ్ ఐఎమ్ వెయిటింగ్ ఐవెంట్ ఫర్ సేవా దాంట్లో వచ్చే వరకు నాకు టైం సరిపోలేదు అట్లా అయిపోయింది సో నేను ఉన్నంత మట్టుకు ఈ ఈ నేను దేవుడు నన్ను ఈ గ్రూప్ పెట్టి నన్ను నడిపిస్తాడు చేసినాడు అంటే ఆయన కృప ద్వారానే అట్లనే ప్రతి వాళ్ళు ఒక్కొక్క పర్సన్ సుజాత కనే కానీ గ్లోరక్ అనే కానీ కనే కానీ శాంతమ్మ సిస్టరే కానీ దేవి సిస్టరే కానీ చంద్రశేఖర్ ఇంకా స్వప్న సిస్టర్ మా శివా సిస్టర్ వీళ్ళందరూ ఆ గ్రూప్ లో అటెండ్ అవుతున్నారంటే వాళ్ళు ఏదో సంథింగ్ నేర్చుకుందామని మాత్రమే అటెండ్ అవుతున్నారు ఎందుకంటే ప్రతిది దేవుడు ఇచ్చిన గిఫ్టే ఇంకా ను ప్రతిది కొత్తది పట్టుకోవాల్సిందే సేవ చేయాల్సిందే ఇవన్నీ నువ్వు ఎప్పుడు నేర్చుకుంటూ ఎప్పుడైతే మనం లీడ్ తీసుకుంటామో అప్పుడే మనకు అనుభవం అనేది వస్తుంది సో అలాగే ప్రియాంక అండ్ జాన్ బ్రదర్ కూడా లీడ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి అనుభవం అంటే ఏందో తెలిసింది ఇంకా నెక్స్ట్ టైం మిస్ కారని నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అండ్ నెక్స్ట్ లీడ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు చాలా కంగ్రెస్ చెప్తున్నాను గాడ్ బ్లెస్ యూ అండ్ నెక్స్ట్ లీడింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆమె పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం అందరం సపోర్ట్ చేయాలా ముందుకు ప్రోక్ష నడిపించాలా మరి దేవుడు చిన్న సాక్ష్యం చాలా మాట చెప్పారు ఏ మాట అంటే వాక్యం చెప్పడం కాదు పాటించడం అనేది ముఖ్యం వాక్యం చెప్పాలి పాటించాలి అప్పుడే దానికి మనకు ఒక విలువ ఉంటది మరొకసారి మీ అందరికి ప్రైజ్లాడ్ మన మధ్యన మనోజన మనకు సాక్ష్యం అందిస్తారు మనోజన ప్రజలాడ్ మరి తన ఈ మూడు నెలలు జరిగిన సాక్షులను చేసిన గొప్ప కాలం ప్రతి జీతంలో గొప్ప కాలం ప్రతి జీతంలో ప్రభా ఆత్మస్ నడిపిస్తున్నాడు మరి తనతో మీరు మాట్లాడమని సుబ్బుద్ధి తొలగించి పరిశుధాత్మ నడిపి దయచేసి చైతన్యాలు కాల్చి మెయిన్ అందరు జాన్వరి లీడింగ్ చేసినట్టే దేవుని యొక్క ప్రాణిక ఉంది ఆయన జరిగింది కనుక చాలా మంచి చేసిన ఆయన కొన్ని ఆయనకు ఆటంకం వచ్చినా దేవుడు ఆదుకున్నాడు ముఖ్యంగా ప్రి ప్రియాంక సాక్షిని చెప్తున్నా ప్రియాంక ఎక్కడుండే ఎక్కడో ఉండే పాపం ప్రయాసపడినం దేవుడు జతపరిచినడు ఆ మతపరపడీ సరస్వతంలో మళ్ళీ ప్రవర్తన వచ్చింది దేవుడు ఆమెకు ఆదుకొని ఈ ప్లాట్ఫామ్ చేసిన అంటే చాలా దేవుని ఒక గొప్పకరం ఆమె జీతంలో ఇది ముందు ఆయన జీతంలో ప్లాన్ ఉంది అని ఇప్పుడు ఆమె తెలుసుకుంటుంది ఎందుమంటే ఒక స్థితి ఒక స్థితి ఆత్మీయ ఎదిగితే పోతే ఎన్నో ఆటగాళ్ళు వస్తాయి అన్ని షేర్ంచి ముందుకు పోవాలా ఇలా జీతంలో దేవుడు ఆదుకున్నా కానీ లీడింగ్ మంచిగా చేసినారు ఓపికతో సహనంతో అందరు ప్రోత్సాహించు ముఖ్యం దీప్రభా మన మన సేవ అదే కదా అందరు ప్రేమించాలా ఓపిక పడాలా సానంత నడుచుకోవాలా కనుక ప్రేమక ఎక్కడో ఉండే కానీ ఇప్పుడు జాన్వర్ వచ్చింది వచ్చినాక సరస్వతంలో వచ్చింది ఆమెవి తెలుసుకుంది వాక్య దేవుడు ఆమెకు ప్రణాళికలు తెలుసుకుంది కనుక ఇంకా వాళ్ళు ఆత్మ ఎత్తు ఇంకా దేవుడు గొప్పగా వాళ్ళు వాడవాడుకుంటారు కనుక మన ఈ కేపి ఎంతో మంది ప్రేరికలు పెట్టిన వాళ్ళు కనుక సైతాన్ కానీ రానియ్యాడు కానీ బలమైన ప్రార్థన మోకాలు జీతం ఉంటేనే ఒకటే ప్రార్థన జీతం వల్లనే మనం విజయం సాధించగలరు దేవుని వల్ల సాధించలేదు మనం ఏమో సాధించాలంటే కనుక మన వల్ల కాదు దేవుని కిపోవాల ఈ అన్నదార మన చంద్రశేఖర కనుక ఇంతవరకు అన్నదార నడిపిస్తున్నా అంటే అన్నదార ప్రభావం మన దగ్గర ప్లానిక ఉంది ఒక ప్లాన్ ఉంది అది గ్రహించే గ్రహించగలరు అది దేవుని ఆత్మ నడిపి ఉంటే గ్రహించగలరు అన్నలో ఏ పరిశుద్ధ ఆత్మ ఉంది మన అడుగు ఉంది అందరు ఎదగాల అందరు సేవ చేయాలా అందరు వాడపడాలా అందుకోసం వస్తున్నాం మనం వైదికం ముఖ్య ఎక్కువ ప్రార్థించితో ఉండి ఇంకా మనం ఎదిగిపోతే మనం ఇంకా మనం ముందు సాధికాం ఇంకా కొత్త ఎవరు వస్తున్నారు వాళ్ళ కోసం ప్రార్థించాలా ఇతరుకు మేము అనేక కొత్త కొత్త రావాలా ప్రియంగా చేస్తే ఇంకా కొత్త కొత్త రావాలా ప్రియంక కళలో అనుకోలేదు కానీ ఈ పొలైపులం వస్తుందని ఎక్కిపోయి మనం కానీ దేవుని ఒక ప్రాణిక నడిపించా జీతంలో జానుకు ధర మన ఈ మనకు వాక్యం ధర ఆమె బి పర్వ ఆత్మీయస్థితి ఎక్కింది ప్రియాంక జాను చేసిననుకో దేవునికి తగలి చేస్తాము వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా ఇదిగల ఇంకా వచ్చే మనం బాగా ప్రే చేయాలా సాధించగలం మహిమ దేవునికి వస్తుంది గంధా దేవునికి వస్తుంది దేవుడు వాక్యం దీవించక ఆమె ప్రైలో చాలా మంచి మాట అయిపోయి ఉన్నా ఇంకకి ఈ స్టేజ్ రావడానికి కారణం దేవుడే నిజం చెప్తున్నాం కదా ఆ యొక్క సిఎస్ఐ చర్చ్ లో ఈమె ఉంది పుట్టి అలానే పెరిగింది ఇక పాట వాక్యం అంటే పాడడం తప్ప వాక్యం చెప్పడం అస్సలు ఇక్కడ మన దగ్గరికి వచ్చినాక వాక్యం అంటే ఏంది ఎట్లా చెప్పాలా ఏం చేయాలనేది ఆమెకు మనం చెప్పడం జరిగింది నేర్పించడం జరిగింది ఇదంతా దేవుని కూర్పని లేకపోతే ఆమె ఇక్కడ వచ్చేది కాదు ఇక్కడ చేసేది కాదు దేవుడు నడిపించుండు అని అంటది నేను వాక్యం చదవడానికి లేదా అంటే ఇంతవరకు ఏం నేర్పించారు అంటే అట్లా చదువుకుంటే ఓతిటి మేము అదే ఎక్కడైనా సరే సంఘంలా సపోర్ట్ చేసిన ఉండరు వాళ్ళ వాళ్ళే చెప్తారు వాళ్ళ వాళ్ళే మరి కూసులు కూడా తయారు కావాలా కూర్చుని కూడా వచ్చి లేదు ఏంది అది అది మన గ్రూపుల్లో సాధ్యం అది కూర్చున్న కూడా లేచి చెప్పడానికి కూర్చున్న కూడా ఒక సేవకు రెడీ కావడానికి కారణం మన గు్రూపుల్లే సాధ్యమాది అది ఎక్కడ లేదు అది నేను చూసినా కాబట్టి ఇక్కడ ప్రియాంక ద్వారా చూసినా కాబట్టి ఆమె కూడా నేర్చుకుంది ఇక్కడ వచ్చి మాకు వచ్చిన రెండు నెలలకే మన రూల్స్ మన రెగ్యులేషన్స్ మొత్తం నాకు అర్థమై అర్థమైపోయినాయి ఇష్టం వచ్చి ఆ సరే వద్ద లెక్కలకు వచ్చింది ఆమె ఇదంతా దేవుని వాక్యం వల్లనే దేవుని వల్లనే ఇది వచ్చిన వాళ్ళంతా అంత ఈజీగా అట్రాక్ట్ అయితే దేవునికి ఈ వాక్యానికి చాలా మంచిది కాబట్టి మన మధ్యలో మనకు సాక్ష్యం అందిస్తారు ప్రైజ్ ప్రైజ్ ఓకే అందరికి ఈ సాయంత్రకాల సమయంలో ప్రభు ఈ విధంగా అందరినీ సమకూర్చిండు సాక్ష్యాలు పంచుకుంటున్నారు ముఖ్యంగా జాన్ బ్రదర్ ప్రియాంక సిస్టరు ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చుకున్నా కూడా ఫస్ట్ టైం చాలా బాగా చేసిండ్రు రోజులు గడిచిపోయినాయి అంత త్వరగా గడిచిపోయినాయి దేవుడి యొక్క కార్యము బలంగా వారి జీవితాలు ఆ అద్భుత రీతిగా వారి పాపను కూడా దేవుడు కాపాడుతున్నాడు స్వస్థపరుస్తున్నాడు మరి వారు కూడా వాక్యంలో బలపడుతున్నారు ఇంకా ఎక్కువగా దేవుడు టీవీ అందరిని ఇంకా బలపరచాలా ఆయన రాకడే మనందరిని సిద్ధపరచాలా ఆ కాకపోతే కొన్ని సమయాలు కొన్నిసార్లు మనం ప్రోగ్రామ్ కొంచెం లేట్ గా స్టార్ట్ చేసుకున్నాము కొన్ని ఎపిసోడ్స్ లో కానీ మొత్తానికైతే దిగ్విజయంగా దేవుడు జరిగించాడు ఇక కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకించిడు వాడుకుంటున్నాడు దేవుడి మర్మాలను తెలియజేస్తున్నాడు మళ్ళందరినీ ఆయన రాగడ్కి సిద్ధపరుస్తున్నాడు ఇది గొప్ప కార్యం ఎందుకంటే మనకు ఈ అవకాశం లేకపోతే ఎవరికి వారుగా ఉండి ఏ ఏ రకమైన కమ్యూనికేషన్ లేకుండా కనెక్టివిటీ లేకుండా ఉండే వాళ్ళం ఇప్పుడు అందరం ఒకరికొకరి గురించి వారి వారి ఆ ప్రా ప్రాబ్లమ్స్ విషయంలో విజ్ఞాపన చేయటం దేవుడు గొప్ప కార్యం జరిగించాడు ఎన్నో కార్యాలలో దేవుడు స్వస్థతని ఆయన మహిమను చూసిన మనం దేవుడి కార్యములు అంత గొప్పగా ఉంటాయని చెప్పి మనం మన మన టీమ్ ద్వారా దేవుడు రుజువు చేస్తూ ఇది ప్రత్యక్షంగా మన జీవితాలలో ఆయన చేస్తున్న కార్యం ఒకరికే దేవుడికే మహిమ చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ బ్రదర్ ప్రేజ్ దాడు చాలా మంచి మాట చెప్పారు కాబట్టి అందరికి ప్రజ్లాడ్ ఇది మన గ్రూప్ లోనే సాధ్యం ఒక మనిషి లేచి వాకింగ్ చెప్పడం అనేది అది మన గ్రూప్ సపోర్ట్ చేయడం కానీ ప్రోత్సహించడం గానీ జరుగుతుంది ప్రియాంక విషయంలో చూసినాం కాబట్టి మనకు అర్థమైంది ఇప్పుడు శిస్టర్ కూడా అదే మాట చెప్పి మనం నేర్చుకుంటున్నాం ఇంకో ఇక ప్లాట్ఫారం మీద మనం నేర్చుకుంటున్నాం మనం ప్రిపేర్ అవుతున్నాం చెప్తున్నాం వింటున్నాం మన జీవితాల్లో ఖాళీలు జరుగుతున్నాయి అందరికీ ప్రజలు ముఖ్యంగా స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇచ్చిన వాళ్ళకే పాట ఇస్తారు ఇచ్చిన వాళ్ళకి ప్రేరిస్తున్నారు అన్నట్టుగా నేను కొంచెం లేట్గా స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే రెగ్యులర్ ఒకరికే ఇస్తూ బాగుండని చెప్పేసి నా ఒక చిన్న మనవి ఏంటంటే అందరు లోపు ఎయిట్ లోపు జాయిన్ కావాలని నా ఒక అప్పుడు అట్లా జాయిన్ అయితే కొంచెం అందరికీ సపోర్టింగ్గా ఉంటుంది అందరి పాటలు ఇవ్వడం జాయిన్ జరుగుతుంది ఈ హండ్రెడ్ డేస్ లో నేను కూడా పాల్పొంది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత దేవునికి వందనాలు అయితే కానీ జాన్ బ్రదర్ ఆ లీడింగ్ టైంలో చెప్పినప్పుడు బ్రదర్ ప్రతి ఒక్కరికి ఒక లీడర్షిప్ ఖచ్చితంగా దేవుడు ఇస్తుడు కాబట్టి మేము ప్రార్థన చేసినాం అన్న ప్రార్థన చేసిండు తర్వాత అందరూ ప్రార్థన చేసిన అందరికీ ఒకటే తలంపు నెక్స్ట్ టైం జాన్ బ్రదర్ వాళ్ళకి ప్రియాంక సిస్టర్కి లీడర్షిప్ ఇవ్వాలని ఒక ప్రేరేపణ ప్రభు నుంచి కలిగింది ఖచ్చితంగా ఇది ప్రార్థన పూర్వకంగానే నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలా అనేది ఖచ్చితంగా దేవుడు బయలుపరిస్తేనే తప్ప అది ముందుకు పోదు కాబట్టి ప్రియాంక సిస్టర్ జాన్ బ్రదర్ విషయంలో కూడా అదే జరిగింది కాబట్టి ఆయన ఆత్మ ప్రేరేపణ ప్రభు ప్రేరేపణ దేవుని ఆత్మ ద్వారా నడిపించటం కాబట్టి లీడర్షిప్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి చాలా చక్కగా చేసారు వాళ్ళు అదే ఇందాక సాక్షాలు వింటున్నా దేవుడు వారి జీవితంలో లీడర్షిప్ అంటే ఇది ఒక యాజకత్వం అని మనం అందుకోవాలా కాబట్టి ఈ గొప్ప ధన్యత అందరు ఎవరికంటే వాళ్ళకి రాదు వచ్చిన ధన్యత అంటే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు మన గ్రూప్లో వాళ్ళ సాక్ష్యాల ధర మన ఎవరైతే లీడర్షిప్ తీసుకున్నారో వాళ్ళ జీవితంలో విశేషమైన అద్భుతాలు జరిగినాయి మెరకల్సి జరిగినాయి దానికి జాన్ బ్రదర్ సాక్ష్యం అందరూ ప్రతి ఒక్కరు సాక్ష్యాలు చెప్పటం కాబట్టి ఇది సాక్ష్య రూపకమేమే కాదు ఒక అనుభవం నేషనల్ లెవెల్ మినిస్ట్రీ మనం ఎట్లా సిద్ధపడాలా ఎట్లా మనము దేవుని బిడలు నడిపించాలనేది ఒక అనుభవం కొరకు కాబట్టి ఇదంతా ఇదొక దేవుని ప్రణాళిక ఎప్పుడో వన్ ఫిఫ్టీ డేస్కి ఆగిపోవాల్సింది లాక్డౌన్ టైంలో కానీ ఆయన కృప ద్వారా ఇంతవరకు తీసుకొచ్చిన ఇది అసాధ్యం మనకైతే అసాధ్యం కానీ ప్రభు ఆత్మ మన మధ్యలో ఉన్నాడు కాబట్టి పశుధాత్మనే మనం ఈ లెవెల్కి తీసుకొచ్చాడు ఎన్నో విశేషమైన మర్మాలు ఆయన బయలుపరచడం ఎన్నో టాపిక్స్ అన్న ద్వారా దేవుడు బయలుపరచడం ఇవన్నీ మనం నేర్చుకుని మనం కూడా ఎట్లా సిద్ధపడాలా ఏ రీతి ఉన్నాడు మనకు ఆత్మీయ స్థితిలో అవగాహన రావటం ఇవన్నీ కూడా ఆయన కృప ఆయన ఆయన ప్రణాళిక మహా సంకల్పం మన పట్ల ఉందని నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను జాన్ బ్రెదర్ వాళ్ళు ఎంతగా స్ట్రగుల్ అయినా కానీ వాళ్ళ జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు విజయవంతంగా ఈ హండ్రెడ్ డేస్ వాళ్ళు నడిపించారు థ్యాంక్ జాన్ బ్రదర్ ప్రియాంక సిస్టర్ ప్రైజ్ అలాట్ ఆ రీతిగానే కేబిపిఎం గ్రూపులో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు ఇందాక వాళ్ళందరు సాక్ష్యాలు చెప్పారు అందరి సమయంకి రావాలి టైంకి రావాలని కాబట్టి అందరూ యూనిటీగా ఐక్యత ఉంటే ఆ పవర్ వేరే ఉంటుంది కాబట్టి అపుస్తుల బోధ అనేది కేబిపిఎం గ్రూప్లోనే నేను చూడగలుగుతాను బహుశా ఎక్కడ ఉండొచ్చు నాకు తెలియదు కానీ నాకు తెలిసిన కాడికి కేబిపిఎంలో అపోస్తల బోధ ఉంది ఆదిమ సంఘం అపోస్తులు అట్లా నడిపించబడినరో ద్వారా కూడా దేవుడు నడిపిస్తాడు ఒక్కటి ఏంటంటే ప్రతి దశలో మనము విన్న వాక్యము ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కరి ద్వారా విశేషంగా కొత్త కొత్త దేవుడు మాట్లాడటం ఎందుకంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది కాబట్టి వర్షదాత్మ నడిపింపు మన కలిగి ఉన్నాం కాబట్టి ఆయన ఎన్నో విషయాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు కాబట్టి కేబిపిఎం అంటే ఒక యుద్ధం అని మనకు తెలుసు కాబట్టి మనం అంతా కూడా ఒక సైనికులు దేవుడి యొక్క ప్లాట్ఫామ్ ఎందుకు ఇచ్చిండంటే ఇందాక ఎవరు జానపద చెప్తుండ్రు వాక్యాలు చెప్పడానికి ఎవరు మనల్ని ఆహ్వానిస్తారు చెప్పండి థియాలజీ కావాలా ఆ కోర్సు కావాలా చదువుకోవాలి ఇంటెలిజెంట్ ఫెయిలర్స్ ఉంటే కానీ సెక్చర్లకు ఆహ్వానించరు అలాంటిది మనం పోయి ఈరోజు ఇక్కడ దేవుడు మన అందరిని ఒక స్థలంలో ఏర్పరిచి అన్న ద్వారా ఆయనకు వచ్చిన ప్రేరేపణ అది ఆయన భవిష్యత్తులో ఎలాంటి గొప్ప సేవకులు రావాలనేది ఆయన ఎంతగా ప్రయాసపడి అనేది నాకు మనకు తెలుసు కాబట్టి ఆ ప్రయాసం తగినట్లే మనం అందరం ఒక శిష్యులాగా తయారు కావటం పరిచర్యలు మనం బలపరచబడటం ఇవన్నీ కూడా నాకైతే ఈ ఈ యొక్క సంతోషంలో నేను అంటే అంతగా నేను సంతోషించేవాడిని ఎందుకంటే టైం స్టార్టింగ్ టైస్లో దీపా శ్రీస్తారు కానీ రూపాసు బెదర్ కానీ స్వరాజ్ బ్రదర్ కానీ వీళ్ళంతా కూడా అప్పుడు మేము నైట్ లాక్డౌన్లో అన్న వాళ్ళు ఫస్ట్లో అక్కడ అవుట్ రీచ్ గ్రూప్లో తయారు వాళ్ళు ప్రేయర్ చేస్తే మేము సాయంత్రం నేను ఒక నెల స్టార్ట్ చేసాం మనం కూడా ఎందుకు చేయకూడదు మన గ్రూప్లో ఉన్నారు కదా అని ఆ టైంలో వాళ్ళు అన్నారు బ్రదర్ మాకు వాకింగ్ చెప్పినాకే రాదు బ్రీ అంటే లేం పర్లేదు బ్రదర్ మనం ఎక్కడవో ఎక్కడ చెప్తలేము మన గ్రూప్లో మనం అంతా కాబట్టి నీకు వచ్చిన రెండు మాటలు చెప్పినా సాల్వ్ ఒక వాకింగ్ తీసుకో దాని చెయ్యి అట్లా దేవుడు నడిపిస్తారు బ్రదర్ మనం అంతా అట్లా వచ్చిన వాళ్ళమే బ్రెదర్ మనం ఎప్పుడు కూడా గంటల గంటలు ఎక్కడ వాకింగ్ చెప్పిన బేదర్ ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్పుకుంటా ఒక స్థితిలో దేవుడు ఈరోజు ఈ ఈ దశకు తీసుకొచ్చిండు బ్రెదర్ కాబట్టి మీరు ధైర్యంగా చెప్పండి అంటే వాళ్ళు ప్రోత్సహించబడటం అలా తర్వాత ఆ ఎన్ని ప్రేయర్స్ నైట్ ఒకటి రెండు గంటలు అంతగా ప్రేయర్స్ అవుతుండే పదహారు పదిహేడు మంది జాయిన్ అవుతుండే కాన్ఫరెన్స్ హాల్లో అంతగా దేవుడు తీసుకొచ్చిండు ఇంతవరకు కాబట్టి విశేషంగా విశేషమైన టాపిక్స్ ఆత్మీయ స్థితిలో మనం ఎట్లా ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ ఒక ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ అట్లా దేవుడు తీసుకొచ్చి చివరికి యుద్ధ భూమిలో తీసుకొచ్చాడు కాబట్టి ఇది యుద్ధము ప్రతి గొప్ప సైనికులాగా మనం తయారు కావాలా మనకు తెలుసు దుష్టశక్తుల మీద ఎట్లా విజయం పొందాలా అన్ని దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి ఆ భూ తల్లకిందుసే సేవకులు ఆనాడు ఆదిమ సంఘంలో అపోస్తులు కనిపించారు కేబిపిఎం ద్వారా భూ తల్ల ఆ స్థితికి ఆ ఆత్మీయ స్థితికి మనం ఎదగాల కాబట్టి మన ఆత్మీయ స్థితిని మనం మెరుగుపరచుకోవాలి వాక్యములు ఇంకా మనం బలపడాలా దేవుడు ఇంకేమేం బయలుపరుస్తాడో మనకు తెలియదు కాబట్టి ప్రతిదీ రెగ్యులర్ గా జాయిన్ కావాలా అన్ని వాక్యాలు వినాలా బలపడాలా తర్వాత ఇవి తీసుకుపోయి మనం ఏం చేయాలా అనేకమైన సంఘాల్లో మనం ప్రకటించాలా మన ఎక్కడ సంఘాల్లో ఒక ఒకరోజు వద్దన్న సంఘాలు ఈ రోజు పిలుస్తున్నాయి మనల్ని వాక్యం చెప్పండి బ్రదర్ అని ఎందుకు చెప్పండి దేవుని ఆత్మ దేవుని కార్యాలు ఆ వాక్య పరిచర్య అనడు అపోస్తులు వాక్యం చెప్తే అందరూ స్వీకరించారు పర్షదాత్మ నడిపింపు ఎంత బలంగా నడిపించిండో ఈ రోజు కేబిపిఎం గ్రూప్లో బ్రదర్స్ సిస్టర్స్ అందరిని కూడా పరిచర్ విశేషమైన అద్భుతాలు ఇన్స్టెంట్స్ మెరకల్స్ కూడా జరిగినాయి పరిచర్లో ఎందుకంటే ఇవన్నీ ఆయన కలిగిన మన పట్ల ఆయన సంకల్పము మన పట్ల బలంగా ఉంది కాబట్టి ఎవరు కూడా ఆయన కృపల నుంచి తొలగిపోకుండా అపోస్తుల బోధ మన పునాది అపోస్తులు ప్రవర్తించిన పునాది మీద మనం కట్టబడ్డం కాబట్టి ప్రతి దశలో మనం ముందుకు ధైర్యం వెళ్లాలా ఆత్మీయస్థితులు ఇంకా మనం బలపడాలి ఇంకా అనేకులు మనం కూడా తయారు చేయాలి మనం ఇక్కడ బలపడ్డం మన పరిచర్లో కూడా ఇతరులు కూడా మనం అట్లా తయారు చేయాలి అది కేబిపిఎం యొక్క గ్రూప్ ఒక విధానం శిష్యులు తయారు కావాల అనేకులు శిష్యులుగా తయారు చేయాలా దేవుడు మనకి ఆ రీతిగా మనకి ఇవన్నీ బయలుపరుస్తున్నాడు కాబట్టి ఇక ప్రతిదీ ప్రభు మనతో పాటు ఉన్నాడు మన జీవితంలో ఎన్నో ఉరుదుడుకులు అయినా గాని ఆయన నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి మనం నిశ్చయించుకునేది మనం ఒప్పుకుంది అంతవరకు నిశ్చలంగా మనం చేత పట్టుకొని ముందుకెళ్లాలా అందరం బలపడాలి ఒకరికొకరు ప్రార్థించుకోవాలా మరి విశేషంగా ప్రార్థనలో ఎక్కువ సమయం ఉండాలా ప్రతి ఒక్కరు పరిశుధాత్మక వరకు ప్రయాస మరి విశేషంగా ఉపాసాలు ఉండాలా అవసరమైతే ఎందుకంటే దేవుని అభిషేకం లేకపోతే రాబోయేనే మనం పరిచయం చేయలేం అపోస్తులలో అభిషేకం పొందిన తర్వాతనే పరిచర్ చేసి విశేషమైన కార్యాలు జరిగినాయి కాబట్టి పరిశుధాత్మ కొరకు మనం కనిపెట్టాలా తర్వాత ఇందాకెవరు చెప్పారు జాన్ బెదర్ అనుకుంటారు నెలకు ఒకసారి నతనీల్ బెదరనుకుంటా ఒక మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా చెప్పిండు మంచిది అది కానీ ఇది నేను ఎప్పుడూ రెండు మూడు సంవత్సరాల క్రితమే చెప్పాను ఏమని మనం అందరూ ఒక ఒక పాస్టింగ్ పేరు లాగా ఒక విజ్ఞాప ప్రార్థన లాగా పెట్టుకుంటే మంచి ఒక అని చెప్పి అనుకున్నా కానీ ముందుకు రాలే అందరినీ నేను ప్రోత్సహించిన ఎవరు ముందుకు రాలి నేనైతే నడు ఎన్నోసార్లు మనం ప్రయత్నం చేసినాం ఎన్నో సార్లు చేసినాం గానీ ఎవరు ముందుకు రాలే చాలా మంది ఆ మీరు మీరే అవుట్ రీచ్ గ్రూప్కి వెళ్ళేది ఇంకెవరు రారా అనేది చాలా మంది ఆ అనే ప్రశ్న అన్నమాట మీరే అవుట్ రీచ్కి వెళ్తారా అన్నా మీరే పోతారా మేం పోవద్దా చాలా మంది అడిగారు నన్ను ఏనన్నా సరే అక్కడ వాళ్ళు మమ్మల్ని పిలిచారు కాబట్టి మేము అక్కడ వెళ్ళి అరీతిగా ఒక దశ వరకు దేవుడు అక్కడ నడిపించుండు ఆ అవసరం ఏమిందో మనకు తెలియదు కాబట్టి మనం ఎందుకు చేయకూడదు మనమంతా ఒక ముగ్గురు నాలుగు గ్రూప్ లాగా కలుసుకొని అనేక ప్రాంతాలలో వెళ్ళేందుకు సువార్త చేయకూడదు చేయొచ్చు కదా అట్లా కూడా అంటే దేవుడి అభిషేకం ఉంది కృపవరాలు ఉన్నాయి గిఫ్ట్స్ ఉన్నాయి ఒకరిని మించి ఒకరి గిఫ్ట్స్ ఉన్నాయి మనలో కానీ మీకు తెలీదు మీలో ఏ గిఫ్ట్స్ ఉందో ఫీల్డ్లోకి అడుగు పెడితే మీకు తెలుస్తుంది మీకు ఎలాంటి గిఫ్ట్స్ దేవుడు ఇచ్చిండో అవి ఇన్స్టెంట్ మేరకల్స్ తీసే అద్భుతాలు చేసే శక్తి కూడా ఉంది ఎన్నో ఎన్నో ఎన్నో విషయాలు మనం చూడటం జరుగుతూ ఉంటే ఎందుకంటే ఇక్కడ నుంచి మన పరిచర్య ముందు ఇంకొక లెవెల్కి ముందుకు వెళ్ళాలంటే ఇంకా మన ఆత్మీయంగా మనం బలపడాలా ఇలాంటి ఒక ఒక నెలకోస మీటింగ్స్ పాస్టింగ్ పేరుస్ ఉపవాస ప్రార్థనలు పెట్టుకొని ఆ రీతిగా మనం కొన్ని ప్రార్థనా విధానాలు చేయకపోతే నెక్స్ట్ మంత్లో ప్రతి నెలలో ఒక మీటింగ్ ఎందుకు చేయకూడదు మనం ఒక వన్ డే పాస్టింగ్ పేరు చేయొచ్చు కదా నెల ఎండింగ్లో నెల స్టార్టింగ్లో చేయొచ్చు నెక్స్ట్ మంత్లో కొరకు సిద్ధపడవచ్చు ప్రార్థనలో ఇవన్నీ ఎన్నో ఉన్నాయి మనకి ఇవన్నీ చేయకపోతే రాని దినాల్లో మనం పరిచర్ చేయటం అసాధ్యం కాబట్టి ఆ రీతిని మనం ముందుకు వెళ్దాం దేవుడు ఎన్నో విషయాలు మనకు చెప్పాడు బయలుపరిచేడు కాబట్టి నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీకి మనం సిద్ధపడాలంటే ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైంది తర్వాత ఐక్యత కూడా చాలా ప్రాముఖ్యమైంది ఎవరైనా ఒకరికి ఒక ప్రేరేపణ కలిగినప్పుడు అందరు దానికి లోపడాలా నువ్వేందుకు నాకు చెప్పేది అన్నట్టు కావద్దు ఐక్యత ఉంది కాబట్టి విశేషమైన అద్భుతాలు జరిగినాయి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే భూమి కంపించింది మనం ప్రార్థన చేస్తే ఎందుకు కంపించవద్దు భూమి అంటే మనలో ఐక్యత ఉందా లేదా ఆ రీతికి ఐక్యత ఉండాలా అనేది దేవుని యొక్క ప్రణాళిక అట్ట మన ఐక్యత కలిగి కనీసం ఎలాసారిన ఒక మీటింగ్ పెట్టుకుని అందరం కలుసుకొని ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రార్థనలు అట్లా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ మనకి వెళ్ళిపోతాం కాబట్టి రానదినాల్లో దుష్ట శక్తులు భయంకరంగా పనిచేస్తున్నాయి వాడి రాజ్యం గోల కొట్టాలంటే మనం వీరులుగా సూర్యులుగా తయారు చేయాలా ఇతరులు మనం తయారు చేసే పరిచయం మనం ముందుకు వెళ్ళాలా కాబట్టి ఈ అవకాశిస్తున్న జాన్ బ్రదర్కి ఎంతో వందలు థ్యాంక్ జాన్ బ్రదర్ ప్రెసిడెంట్ అందరూ రెగ్యులర్ గా జాయిన్గా అండి మెసేజ్ ఉన్నప్పుడే కాకుండా అందరూ ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి కాబట్టి ఇంకో ముఖ్యమంత్రి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ లీడర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ ఎంతో ఓపిక సహనం ఎంతో అవసరం ఒక లీడర్ అంటే ఎంతో ఓపిక ఉండాలా సహనం ఉండాలా ఫోన్స్ చేయాలా కాబట్టి ఇవన్నీ తప్పు కానీ ఏదో అయిపోద్ది భయపడడానికి వీలేదు లీడర్షిప్ అంటే లీడర్ అంటే ఎవరు మధ్యవర్తి దేవునికి ప్రజలకు మధ్యవర్తి కాబట్టి మధ్యవర్తికి ఎంతో ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి మీ విషయం ఎప్పుడు మీరు భయపడానికి వీలైదు ధైర్యంగా ముందుకెళ్లాలా దేవుడు తన ఆత్మ ద్వారా నడిపిస్తాడు ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో చేస్తాడు కాబట్టి చివరిగా అన్న మాట్లాడిన తర్వాత ఇక మన లీడర్ని మనం పరిచయం చేస్తాం థ్యాంక్ జాన్ బ్రదర్ ఫ్రైజ్లాడ్ బ్రదర్ ఫైజ్లాడ్ మరొకసారి మీ అందరికి వందనాలు చాలా మంచి మాటలు చెప్పారు ఎందుకంటే ఇది ఒక ప్లాట్ఫారం దీంట్లో తయారు కావడం మనం చెప్పడం కాబట్టి ఇంకా ఇంకా కొత్త కొత్త రావాలా ఇంకా ఇంకా కొత్త కొత్త వాళ్ళు వాక్యాలు చెప్పాలా ప్రియాంక లాంటి వాళ్ళు అందరికి ప్రైజ్ లో మన మధ్యలో చంద్రశేఖర్ మనకు లాస్ట్ చెప్పేస్తాడు సాక్ష్యం చెప్పేసి తన డిసిషన్ చెప్పేస్తాడు అన్న ప్రైజ్ లో ప్రైజ్ లోదర్ సిస్టర్స్ ఈరోజు ట్వంటీ వన్ హండ్రెడ్ డే కాబట్టి సో కృతజ్ఞత కోడికగా కూడా మనం దీన్ని మనం ఏర్పరచుకున్నాం దేవన్ కేవలం ఆయన మాట్లాడే దేవుడు అన్న విషయాన్ని మనం ఈ యొక్క కేబిపిఎం మీటింగ్స్ ద్వారా ఇవాళ ఈ ఆరాధన సమయంలో మనం నేర్చుకుంటున్నాం ప్రతిసారి ఆయన మాట్లాడే గొప్ప ఆయన మాటలు విన్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మన శరీరం ప్రతి అవయవానికి ఒక రకమైన నూతనమైన జీవం పైగా ఇందులో పాల్గొన్న నాడు నుంచి ఉన్నాయి ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తున్నాయి ఇప్పుడు ప్రియాంక సిస్టర్కి భయంకరంగా ఉండే సమా పాప పాప ఒక దిక్కు తనకి హెల్త్ ప్రాబ్లం ఒక దిక్కు తను పడిపోవడము అట్లనే చాన్ బ్రదర్ కి మహం భయంకరమైన కష్టాలు కుటుంబంలో రక్త సంబంధాలు చెడిపోవడము ఇవన్నీ జరుగుతా ఉన్నాయి పరిస్థితులు కానీ మాది ప్రేమ సిద్ధాంతము అన్న విషయం మనకు అందరికీ తెలుసు ఎందుకంటే నాకు దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచేడు అమ్మా నా స్వరం విన్న ఆయన ప్రేమయుడు కాబట్టి నీ పరిచర్లో నువ్వు ప్రేమను చూపించినప్పుడు విశేషమైన కార్యలు జరుగుతూ ఉంటాయి ఒకరు నీ సన్ని నీ దగ్గరకు వచ్చి బ్రదర్ నా ప్రార్థన చేయండి అన్నప్పుడు మన మీద ఆచారబద్ధంగా చేస్తాం కానీ ప్రభువు గొప్పజన సమూహాన్ని చూసినప్పుడు ఎంతగానో బాధపడి వాళ్ళ పట్ల ప్రేమను చూపించాడు కన్నీళ్ళు విడిచిండు కదా ఏడ్చిండు కదా వాళ్ళని అది నిజమైన ప్రేమ కాబట్టి నీ సేవా పరిచయలో విశేషమైన కార్యం జరగాలంటే ఇతరుల పట్ల ప్రభు చూపించిన ప్రేమని నువ్వు చూపించాలా వారు నశించిపోవడం ఒకటి వారి పట్ల ప్రేమ ఉంది ఒకటి తపన రెండవది వాళ్ళు పడుతున్న బాధలు కష్టాలు చేసి కొంత సమయం మనం వారి కోరు గడపలేమా వారికి ఏదో సలహా ఇవ్వడమో మనకు తోచిన డబ్బులు మనం అంత గొప్పగా డబ్బులు ఇచ్చే వాళ్ళం కానీ వచ్చిన కాడికి ఏదో అంతైతే ఇస్తూ ఉంటాము అదే రీతిగా ఏదో రీతిగా ఉంటాము మెడిసిన్స్ ఇస్తాము హాస్పిటల్స్ మాట్లాడుతాం డాక్టర్లతో వాళ్ళతో మాట్లాడతాం ఇవన్నీ పలు రకాల పరిచర్లు పలు రకాల పిలుపులు కొందరు ఏమంటారు అంటే ప్రార్థన చేయబడతారంటారు టెస్ట్ అంతే ఆ ప్రార్థన స్వస్థత జరుగుతుంది మరి కొందరు హాస్పిటల్ పోవాలంటే డాక్టర్ వాళ్ళంటారు మార్గం చూపిస్తూ ఉంటాం అంటే ఇదే కరెక్ట్ అది రాంగ్ అట్లా చెప్పం అన్నట్టు విశ్వాసం ఎవరి నమ్మకం వారికి తగినట్లు ప్రభు మన అనిపిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ కళ్ళ బైబిల్ ప్రవచన పరిచర్యలో ముఖ్యంగా మనం ఏర్పరచుకున్న విధానము దేవుడికి అనుగ్రహించిన పిలుపు విధానం ఏంటంటే ప్రతి ఒక్కరు వారి వ్యక్తిగత పరిచర్యలు కొనసాగాల ఎందుకంటే అప్పసుల బోధలో వాళ్ళందరి ఏర్శలేములో ఆరంభించి అంత్యోకాయాకి వెళ్ళిపోయి అక్కడి నుంచి రోమా సామ్రాజ్యము కొరంతి పట్టణము అన్ని రకరకాల పట్టణాలను విస్తరించిపోయినారు అట్లా తోమా అనేవాడు మన దేశానికే రావడం తోమాతో పాటు భక్తుడు రావడం కూడా మనం చూస్తాం రెండు వేల సంవత్సరాల క్రితం బోధ అన్నట్టు ఒక స్థలంలో మనం గూడ వేసుకుని కట్టుకునేది ఇక్కడ బలపడాలా వెళ్ళిపోతుండాలా అంతే వెళ్ళిపోలా పైగా మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు కనీసం వారి జీవితంలో ఒక పన్నెండు మందిని సేవకులుగా సిద్ధపరచుకోవాలా అంటే నీకు ఎంతో ఓపిక ఉండాలి ఎందుకంటే ఏసు మూడున్నర సంవత్సరాలు ఎంతో ఓపిక పట్టి మరి తయారు చేసుకుంటే కదా అట్లానే మనం కూడా ఓపికతో తయారు చేసుకోవాలా కొన్నిసార్లు ఆ వస్తా ఉంటాయి అవి దృష్టి నుంచి పుట్టినాయి అన్నట్టు ఆ విధేత లేకపోవడము ధృవీకరించడము రిబెల్ గా తయారు కావడము రివోల్ట్ గా చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నింటినీ మనం సహిస్తామన్నట్టు అన్నింటిని సహిస్తాము అన్నింటిని తలాలనేది ప్రేమ సిద్ధాంతం కదా మొదటి కొంత లాస్టపత్రిక పదమూడో దాయంలో కాబట్టి ఈ హండ్రెడ్ డేస్ మటుకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నేను నేర్చుకున్నాను ఈ పరిచయలో అనేకమైన విషయాలు మాట్లాడుతుంటాడు మనకు దేవుడు గొప్ప దేవుడు ఇవన్నీ తన బిడ్డలతో పంచుకోవాలా తపన మటుకు తండ్రికి ఉంటుంది అది ఈ పరిచయతో మనం చూస్తా ఉన్నాం మనతో మంచుకుంటుండే ఫస్ట్ మనకు బయలుపరచడాకనే ఇతరులకు బయలుపరచబడుతుంది ఇప్పుడు ఈ రికార్డింగ్స్ ఎంతో మంది వింటున్నారు ఎంతో మంది సత్యాలు తెలుసుకుంటున్నారు జీతాలు మార్చుకుంటున్నారు ఇది సత్యం అని గ్రహించగలుగుతున్నారు ఒకప్పుడు ధృనీకరించిన వాళ్ళు కూడా ఇది సత్యం అని గ్రహించేదని ప్రకారంగా ఉన్నారు నైన్టీ సెవెన్ నైన్టీ సిక్స్ అనుకుంటా నైన్టీ ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే నేను బ్యాప్టిస్ట్ చర్చ్కి ఒకసారి వెళ్ళింటి తెలుగు పరిచయం యాక్చువల్గా ఇంగ్లీష్ పరిచయకు వెళ్ళేవాడి తెలుగు పరిచయంలో దేవుడు ఆ రోజు రోజు మాట్లాడుతున్నాడు వాక్యంలో కళ్ళంలో నూర్చిన ధాన్య అంశం అంటే ఒక స్థలము అక్కడ నూర్చబడ్డ ధాన్యం అంటే చెత్త అంతా తీసి తీసి మంచిగా తయారు చేయబడ్డ విత్తనం అన్నట్టు దావిదు వర్ణాన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి భవిష్యత్తులో ఆ కళ్ళంలో మందిరం కట్టాలన్న ఆశ ఎంత భవిష్యత్తు దృష్టి పెట్టుకొని ఆయన అత్కొని కూడదాన్ని ఫ్రీగా తీసుకోవాలి కాబట్టి కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యము కళ్ళం బయట కాల్చివేయబడు కాబట్టి మందిరంలోకి వచ్చిన వారు కాపాడబడతారు మందిరం బయట ఉన్న వాళ్ళు కాల్చబడతారు అనేది ఉపమాన రీతి అక్కడ అర్థం అప్పుడు అనుగ్రహించబడ్డ పేరు అది కాబట్టి కొత్తగా పుట్టిన పేరు అది ఎన్నో సంవత్సరాల క్రితం కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యం థ్రెషింగ్ ఫ్లోర్ అంటే ఇంగ్లీష్లో కళ్ళం అంటే థ్రెషింగ్ ఫ్లోర్ అంటాం విత్తనాలు అక్కడ అంతా తేటగా మంచిగా జమ చేసుకుని విత్తనాలు అంతలో కాపాడబడతారు అనేది విధానం అన్నట్టు కాబట్టి దానికి తగినట్లు ఆ పేరుకి తగినట్లు కేబిపిఎం లో ఉన్న వాళ్ళందరినీ కాపాడేటి దేవుడు దానికి మనం అందరం సాక్షలం లో ఉన్న వాళ్ళందరూ మరణం రుచి చూడకుండా బయటకు మరణం నోట్ల నుంచి కూడా బయటికి లాక్కొచ్చుకున్నవాడు అనిప్పుడు మరణము నోటిల్లోకి వెళ్ళిన వాళ్ళని కూడా తీసుకొచ్చిండి దేవుడు ఈ మినిస్ట్రీలో పలు రోగాల నుంచి మనుషులను కాపాడండి దేవుడు కోవిడ్ నుంచి కాపాడేడు ఇంకా రకరకాల రోగాల నుంచి కాపాడేడు నేను అప్పుడు రుజువు పరిచేవాడు ఈ నెల ఎవరు ఇన్ఫెక్ట్ కావడానికి వీళ్ళేది ఎవరికి హాస్పిటల్స్ పోవడానికి వీల్లేదు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సండే నెక్స్ట్ మంత్ పోయినప్పుడు లాస్ట్ మంత్ ఎవరైనా హాస్పిటల్కి పోయినరా ఎవరైనా మందులు వేసుకున్నారంటే ఎవరి చేతులు ఎదురు పెట్టాలి అక్కడ తెలిసిపోతే లేదా ఇది ప్రభువాళ్ళ కలిగిందని కాబట్టి ముఖ్యంగా జాన్ బ్రదర్ ముఖ్యంగా ప్రియాంక సిస్టర్ వాళ్ళు ఎంతో కష్టపడి హండ్రెడ్ డేస్ దీన్ని నడిపించారు మనందరికి తెలుసు మనం ఎవరినో పర్టికులర్గా ఎన్నుపోము ఎందుకంటే ఒక లీడర్ దీన్ని నడిపించాలంటే ఎంతో ప్రయాసం ఇంద ద్రవి బ్రదర్ చెప్పినట్లు ఎంతో ప్రయాసం ముఖ్యంగా ఏంటంటే త్యాగం నువ్వు త్యాగము చేసుకోకపోతే నీకు లాభం ఉండదు ఇది సీక్రెట్ అన్నట్టు క్రైస్తవ జీవితంలో చాలా మందికి త్యాగం ఇష్టం ఉండదు అన్నట్టు సుఖం ఇష్టం అన్నట్టు మనం మటుకు తీర్మానించుకున్నావు మన పాని మనం సరే దేవుడు అడుగుతున్నాడు నేను త్యాగం చేయమని అడుగుతలేడు అది ఒక పరీక్ష అంతే నీ యొక్క సమయాన్ని ఈ లోకంలో పెట్టినప్పుడు ఈ లోకాన్ని సంపాదించుకుంటున్నావు ఆత్మీయ లోకంలో పెడితే ఆత్మీయ లోకాన్ని సంపాదించుకుంటావు అదే మనం నేర్చుకున్న రహస్యం అవి విషయాలు నేర్చు దేవుడు నేర్పిడు దేవుడు మేము మోసపోకుండా మమ్మల్ని కాపాడు ప్రభావ మీరు అతనే ప్రార్థించమన్నారు ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునే అన్నారు మనకి ఏమి పిఎంలో చూచుకోవడమే మోసం అంటే తొక్క తొక్క నుంచి బయటకు వస్తేనే కానీ నువ్వు జీవించలేవు మరి ఇటువంటి ఎన్నెన్నో చూసినా పైగా మనకి పట్టణ గ్రంథంలోని విషయాలు అంత ఈజీగా దేవుడు మనకు నేర్పించిండే మన పట్ల ఎంత ప్రేమ దోహించుకోండి ఎన్నో ప్రాంతాలలో విన్న నేను ఎవరికి రిలీజ్ కాలేదు గొప్ప గొప్ప దేవజన్లకు రిలీజ్ కాలేదు మనం అంత గొప్పతనం అయినా కాని మనకు రిలీజ్ చేసిండు వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకునిలాగా అదొక ప్రపంచం అనుకుని నేను చూపించిన ప్రకమైన ఒక ప్రపంచం అందులో అడుగు పెట్టడం చాలా తక్కువ మంది కాబట్టి ఏ అధ్యాయంలో తీసుకున్న మీరు ఏ వాక్యం తీసుకున్న ఒక ఆత్మీయ ప్రపంచానికి వెళ్ళిపోయి సత్యాన్ని గ్రహించి దాంట్లో మీరు ఆ ప్రాచీన స్వభాన్ని విడిచిపెట్టి నవ్విన స్వభాన్ని ధరించుకుని వస్తున్నారు అన్నట్టు ప్రతిరోజు మీరు వింటున్న వాక్యము మిమ్మల్ని నిర్మలమైన ఉదకంలో స్నానం చేయబడ్డ జీవితంగా మారుస్తుంది నీరు అటువంటిది ఎంతగా వాక్యాలను నానబడితే అంతగా రూపాంతరం చెందడానికి సిద్ధపడుతూ ఇది ఒక సీక్రెట్ అన్నట్టు కాబట్టి ముఖ్యంగా మనం ఏమనుకున్నామంటే తో వాళ్ళు ఎంతో కాలం నుంచి డెడికేటెడ్ గా కేపిఎం లో ఉన్న వాళ్ళు అందరి లీడర్షిప్ ఒక సైకిల్ ముగించాల ఒక సైకిల్ ముగిస్తే వాళ్ళ నెక్స్ట్ కొత్త లీడర్స్ కి సైకిల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంతవరకు ప్రియాంక సిస్టరు జాన్ బ్రదరు ఎంతగానో ఆసక్తితో వీటిని నడిపించారు ఎవరు గమనించిన వాళ్ళల్లో చాలా ఓర్పు నేను గమనించగలిగా చాలా ఓర్పు సాధారణంగా మనకి అంత ఓర్పు ఉండదు ఇరిటేట్ అవుతాం కదా పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఇరిటేట్ అవుతాం కోపం వస్తూ ఉంటుంది ద్వేషం వస్తూ ఉంటుంది కానీ వాటన్నిటిని వాళ్ళు దిగమింగుకొని ప్రభు కొరకు కదా కొరకు ప్రభు కొరికే ప్రభు కొరకు తర్వాత వాళ్ళకి అనుగ్రహించబడ్డ ఆ యొక్క పరిచర్య కొరకు ఓపుతో ఎంతో సహనంతో దాన్ని నడిపించారు వారి పరిచర్య మరీ విశేషంగా ఉంటుంది సేవ గొప్ప సేవగా ఉంటుంది నాకు తెలుసు ఈ తరబీదులో దేవుడు వాళ్ళని సిద్ధపరిచేడు ఇంకా వాళ్ళు నెక్స్ట్ టైం స్టేజ్ లో దిక్కినారంటే వాళ్ళకి తెలుసు అది నేర్పిచ్చేసి దేవుడు కాబట్టి ఏ రీతిగా పరిచర్య ముందు కొనసాగించుకోవాలో మనుషులు నేర్పట్టు ప్రపంచంతో నడిపించాలా అవన్నీ వాళ్ళకి దహించి నాకు తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా వాళ్ళ కానీ ఇస్తారని సంపూర్ణంగా నమ్ముతున్నాను వాటి ఈ పరిచర్య ఇలాగే కొనసాగుతూ ఉంటది అందరు రావాలా అందరు లాభం పొందాలా అందరు శిష్యులుగా తయారుచాలా అదే మన తలబీదు మన తలెంపు మన పిలుపు అటువంటి కృపలు నడిపించాలా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందరికి అన్న అందరికి థ్యాంక్ యూ జాన్ బ్రదర్ ఆ ఇప్పుడు కొత్త లీడర్ పరిచయం చేస్తున్నాము కాబట్టి ఇది ప్రవ్వాళ్ళే కలిగింది మేము సంపూర్ణ నమ్ముతున్నాం అన్నకు ప్రేరేపణ రావటం నాకు అదే ప్రేరేపణ రావటం మనం కొంతమందికి ప్రేరేప రావటం గ్రూప్ లో కాబట్టి ఇది ప్రవ్వాళ్ళే కలిగింది కాబట్టి ఈ ఈ హండ్రెడ్ డేస్ జాన్ బ్రేదర్ నడిపించిండు ప్రియాంక సిస్టర్ ఇద్దరు కలిసి చాలా త్యాగం చేసుకున్నాడు వారి జీవితంలో దేవుడు మేలు చేశాడు దేవునికి ఎంతో వందలు థ్యాంక్ యూ జాన్ బ్రేదర్ మరోసారి ప్రియాంక సిస్టర్ కాబట్టి ఆ ఈ రేపటి నుండి ఆ దేవి సిస్టర్ లీడర్షిప్ అప్పగించడం జరుగుతుంది దేవుడు ఆ సిస్టర్ని కూడా విజయవంతంగా ఆయన కృపలో నడిపించాలని అనేక మందుల్ని కొత్త వారిని చేర్చేలాగా దేవుడు ప్రేరేపించాలని మీ అందరికీ నేను ఏసుక్రీస్తునామంలో మీకు తెలియజేస్తున్నాను ఈ హండ్రెడ్ డేస్కు జాన్ బ్రదర్ నడిపించారు ప్రియాంక సిస్టర్ కాబట్టి ఈ రోజు నుంచి ఈ రోజుకి దేవుని కృప వల్ల ఇంతవరకు దేవుని నడిపించేవునికి ఎంత ఉందో రేపటి నుంచి దేవి సిస్టర్ మన మధ్యలో ఉన్నారు ఆ సిస్టర్ రేపటి నుంచి ఆమె లీడర్షిప్ తీసుకుంటారు కాబట్టి మనం కూడా సిస్టర్కి హెల్ప్ గా ఉందాము ఆమెకి ఏమన్నా ఏమన్నా వాటి విషయంలో హెల్ప్ చేయాలనుకుంటే మన బ్రదర్ సిస్టర్ అందరూ హెల్ప్ చేయొచ్చు ఇప్పుడు జాన్ బ్రదర్ అక్కడే ఉన్నారు కాబట్టి అజీ నగర్ లో తను టైం టేబుల్ ఎట్ట మార్చాలా అవి తొంభై వేలు అయితే స్వప్న సిస్టర్ డైరెక్ట్ పంపిస్తారు కాబట్టి జాన్ బ్రదర్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే తను అనుభవంలో పోయింది కాబట్టి ఆ మెసేజ్ మార్చే విషయము రోజు మార్నింగ్ పూట మెసేజ్ పెట్టేది అది ఒకసారి సిస్టర్కి వస్తారు చూపి బ్రదర్ దాంతోపాటు నేను కొన్ని ఫోన్ నెంబర్స్ మీకు పెట్టాను అవుట్ రిచ్ గ్రూప్స్ అదర్ సైడు కొన్ని మీ అన్ని అవన్నీ కూడా ఆ సిస్టర్కి ఇవ్వను బ్రదర్ కాబట్టి మీ అనుభవంలో ఆ సిస్టర్ కొంత ఇంట్రడక్షన్ కొంచెం ఆమెకి కొంత గైడెన్స్ ఇవ్వండి తర్వాత ఇంకా తను చేసుకుంటూ వెళ్తుంది మనం కూడా హెల్ప్ఫుల్ గా ఉందాం ఆ రీతిగానే మీకు తెలియజేస్తున్నాను ఆ దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత ఈ కేబిపిఎం గ్రూప్ లో మనం అంతా ఉంటాం కూడా విషయాలు దేవుడు మనతో మాట్లాడు కాబట్టి విన్న మనం అందరం కూడా వీటిని గ్రహించాలా మనం నేర్చుకున్నాం తర్వాత ఇతరులకు అనేక మనం నేర్పించాలా అన్న చెప్పినట్టు కనీసం ఒక పన్నెండు మందినన్నా సేవకులు మనం తయారు చేస్తాం కాబట్టి అలాంటి పచ్చళ్ళ ప్రభు నడిపించాలా ఈ దేవి దేవిస్తారు ప్రైజ్ రార్స్ ఇస్తారు ఇస్తారు ప్రైజ్ రాజ్ సార్ ఈ రేపటి నుండి లీడర్షిప్ దేవుని ప్రేరేపణ వల్ల పరిశుభాత్మ నడిపింప ద్వారా మీకు ఇవ్వటం జరుగుతుంది సిస్టర్ కాబట్టి రేపటి నుంచి మీరు లీడర్షిప్ తీసుకోండి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే గ్రూప్ సభ్యులందరూ కూడా ఎయిట్ ఫార్టీ టు 9.45 ఫార్టీ ఫైవ్ కే క్లోజ్ చేయాలి వాక్యం ఇది కొంచెం మీరు కొద్దిగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలా కాబట్టి గతంలో కొంచెం మనం టైమ్స్ కూడా ఎక్కువైంది కాబట్టి ఇది మేము కూడా అదంతా తీరు దేవుని వల్లే కలిగిందని ఇతను నమ్ముతున్నాను కాబట్టి అందరు ఎవరు వాక్యం చెప్పినా కనుక మీదట ఈ మంత్ నుంచి నైన్ ఫార్టీ కల్లా క్లోజ్ అయిపోవాలి ఎయిట్ అంటే ఎయిట్ ఫార్టీకి కాల్ స్టార్ట్ చేస్తే ఫైవ్ మినిట్స్లో అందరు జాయిన్ అవుతారు Uh, 845 కి ఫైకి స్టార్ట్ అయితే ఇంకా నైన్ ఫార్టీ కల్ టైం అనేది మనకి సేవ్ అవుతుంది అన్నట్టు కాబట్టి సిస్టర్ మీరు కూడా అదే రిక్వెస్ట్గా అందరు చెప్పండి ఫోన్ కాల్స్ కూడా ఇంకోటి ఏంటంటే రేపు మెసేజ్ ఉందన్నప్పుడు ఒకరోజు ముందే చెప్పాలి స్టార్ అందరికీ కొంచెం ఓపిక చేసుకొని మనం ముందుకెళ్ళాలా కాబట్టి ఏమైనా మాములుగా వాళ్ళు చెప్పేది ఏమైనా ఉంటే తర్వాత నెక్స్ట్ ఇంకెవరు వాళ్ళు చూసుకుని దాని ఇవన్నీ జాన్ బ్రదర్ మీకు చెప్తారు నేను చెప్పను కానీ జాన్ బ్రదర్ మీకు చెప్తారు అది ఇస్తారు థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ దిలాడ్ ఆ దేవుని ప్రేరేపణ మీకు లీడర్షిప్ ఇవ్వడం జరుగుతుంది సిస్టర్ మనం మన దేవి సిస్టర్ కి చేద్దాం ప్రెసిడెన్స్ ఇస్తారు అందరికి like the sister says praise the lord congratulations daisy <laughs> sister praise the lord praise the lord sister daisy sister praise lord sister congrats sister god bless you thank you praise lord anna is that you china anna ajan anna a brother వాక్యాలి ఏమంటారు ఫోన్ నంబర్స్ ఉన్నాయి కదా అవన్నీ ఫార్వర్డ్ చేయరు చెప్పు సరే అది లిస్ట్ కూడా ఫార్వర్డ్ రేపటి నుంచి ఎవరు వాక్యము పొద్దున మార్నింగ్ చెప్పాను ఎల్లుండి ఎవరున్నారో వాళ్ళకి కూడా ఈ రోజు చెప్పాను వన్ డే ముందే చెప్పాను అది నువ్వు ఎట్లా చెప్తా అట్లా చెప్పేదారు సరే సరే సరే బ్రదర్ మన ప్రభు అయిన యేసు కృపా మనకందరికి కుటుంబి హాజరు కాలేదు ఆ కుటుంబీకుల అందరికి నిత్యం ఈ యొక్క వాక్యలు ఉంటున్న యూట్యూబ్ ఛానల్ ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబానికి అందరికీ సదాకాలం తోడే నూనె గాక ఆ మెయిన్